రో గురాత్తి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక గురు నమ్రీ శంకరానందరుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైకర్మణి ఓం సహనా కరవా వహ తేజస్వినధీతమస్ మావిషావే ఓ శాంతి శాంతి వైరాగ్యం క్షాంతిరౌదార్యం ఇద్యా సవామక్రోధ లోభయత్న జశోోధిత ఆ ఆలస్యంభ్రాంతింద్రాద్యా వికారాస్తమశోధి సాత్వికైపుణ్య నిష్పత్తి పాపోత్పత్తి రాజసై నియతి ప్రధానంగా గోచరించేటువంటి ఈశ్వర సృష్టిలో అంటే ధర్మరూపంలో సాగిపోయేటువంటి ఈ జగత్తులో ఏవి ఎలా జరగాలో అలా జరుగుతాయి ఇక మన విషయం అంటారా మనం ఏమి చేయగలమో అవే చేస్తాం చేయలేనివి ఒకవేళ మనం చేయాలనుకున్నా కూడాను చేయలేము జీవితంలో కనుక దేనినైతే మనం పొందాలనుకుంటూ ఉన్నామో మన ప్రయత్నాలన్నీ దానివైపుకు సాగుతూ ఉంటాయి మన మనసులో ఇది నేను పొందాలి అని అనుకుంటే దానివైపే మన ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి కాబట్టి ఏం పొందాలి అనుకోవడం కన్నా ఇంతకీ మనకి ఏం కావాలి ప్రధానంగా అనేటువంటి ఆలోచన కనుక కదిలితే ఏది మనం ప్రధానంగా పొందాలనుకుంటున్నామో అది మనకు తెలుస్తుంది అది మా మన మనసులో స్థిరంగా ఉంటుంది గనక మన ఆలోచనలన్నీ కూడా ఆ వైపు నడుస్తాయి ఒకవేళ మోక్షమే గనక మన జీవిత గమ్యమైతాయి మరొకటైతే వేరే విషయం మోక్షమే నాకు లక్ష్యము నేను జీవ జీవితంలో పొందవలసింది మోక్షాన్ని నాకు మోక్షం ఒక్కటే కావాలి మోక్షం కన్నా నాకు అన్యం అవసరం లేదు అనేటువంటి భావన కనుక మనసులో స్థిరప స్థిరపడిపోయిందంటే అవశ్యం వెంటనే మనం జిజ్ఞాసులుగా మారుతాం ఆ క్షణాన్ని ఎందుకు జిజ్ఞాసులుగా మారుతామంటే మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది గనక కనుక జ్ఞానాన్ని పొందితేనే మోక్షాన్ని సాధించగలం కాబట్టి జ్ఞాన రూపంలో ఉండేటువంటి మోక్షాన్ని పొందాలంటే మోక్షం ఏమిటో మనకి తెలుసుకోవాలి గనక దానికి జ్ఞానమే ప్రధానమైనటువంటి సాధనం గనక జ్ఞాతం ఇచ్చా నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక మనలో ఏర్పడిపోతుంది ఆ తర్వాత మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కూడాను ఆ వైపు నడకసాగిపోతుంది ఇది ప్రధానమైనటువంటి విషయం మంచిదే కానీ అందరికీ మోక్షమే కావాలి కానీ జ్ఞానాభిలాష లేదు ఎందుకు జ్ఞానాభిలాష లేదు మోక్షం కూడా కర్మలతోనే దొరుకుతుంది అనుకుంటున్నారంటే మోక్షం యొక్క స్వరూప స్వభావాలు వాళ్ళకి అర్థం కాకపోవడమే కనుక ప్రధానంగా మోక్షం అన్ని మతాల అన్ని శాస్త్రాలకన్నా అన్ని సిద్ధాంతాలకన్నా విలక్షణంగా ఉపనిషత్తులు గోచరించేది ఇక్కడే మోక్షం ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉంది అనేది కనుక నీకు అర్థమైపోయిందంటే ఇంకా నీలో ఒకే అభిలాష మోక్షాభిలాష కాదు మోక్షాభిలాష ఉంది జ్ఞానాభిలాష కాబట్టి జ్ఞానాభిలాష ఎంత పెరుగుతూ ఉంటే మోక్షం అంతా మనకు దగ్గర అవుతూ ఉంటుంది నాకు తొందరగా మోక్షం రావాలి అని అనుకున్నాడు అనుకోండి దాని ఉద్దేశం ఏంటి జ్ఞానాభిలాష పెరగాలి ఎంత తొందరగా పెరిగితే అప్పుడు మోక్షం వస్తుంది మరి జ్ఞానాభిలాష ఎట్లా పెరుగుతుంది ఎవరి మనసులైతే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ సత్వగుణం ఉండేటువంటి వాళ్ళలోనే ఈ జ్ఞానాభిలాష వస్తుంది కానీ సత్వగుణం రాకుండా రజో తమోగుణాలు కనుక ప్రధానంగా ఉంటే మాత్రం అసలు భగవంతుడిని పొందాలనే ఆలోచన కానీ మోక్షాన్ని పొందాలనేటువంటి ఆలోచన కానీ తాత్వికమైనటువంటి విమర్శ కాని మనస్సులో తలెత్తేటువంటి అవకాశమే లేదు ఇది గుర్తుపెట్టు కనుక అటువంటి సత్వగుణం రావాలి అని అంటే సత్వగుణ సంబంధమైనటువంటి గుణాలని మనం పెంపొందించుకోవాలి ఇవే సత్వగుణాన్ని తెచ్చిపెడతాయి సత్వగుణం ఒక్కసారి ఊడిపడదు సత్వగుణానికి సంబంధించినటువంటి గుణాలు మన మనసులో గనక ఏర్పడితే ఒక దశలో అవే ఎక్కువ అయిపోతే ఉన్నదంతా సత్వమే అయిపోతుంది అంతేంకేళదు అర్థమవుతుంది కదా కనుక ఈ సత్వగుణాన్ని మనం ప్రధానంగా ఏర్పరచుకోవాలి దానికి జ్ఞాన సాధనాలు ఏది మోక్షానికి కాదు సత్వగుణాన్ని జ్ఞాన సాధనాన్ని సత్వసంభవా జ్ఞాన సాధనాన్ని సత్వ సంభవా కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందడానికి మనకు ఏ విధమైనటువంటి లక్షణాలు సాధనలు మనసులో ఉండాను అవన్నీ సత్వగుణం వల్లనే మనకు కలుగుతాయి సత్వగుణాత్ సంభవంతి ఇది తత్ సాధన గణం సాధన సమూహ సాధనగణం గ్రూప్ వైరాగ్యాది లక్షణం కాబట్టి ఆ సాధన ఏమిటండి ఆ సాధనలు అంటే ఇది వైరాగ్యము క్షాంతి ఔదార్యము ఈ శ్లోకాలు ఏవైతే మనం చూచామో అక్కడ వదిలిపెట్టాము లాస్ట్ వీక్ అట్లాగే భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో మనం చూసేటువంటి అమానిత్వం అదంభిత్వం అహింస శాంతి ఆర్జవం ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాగే పదిహేడవ అధ్యాయంలో దైవాస్వరూప సంపద విభాగ యోగంలో అభయం సత్వసంశుద్ధి అక్రోధం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను సత్వగుణానికి సంబంధించినవి పాజిటివ్ క్వాలిటీస్ ఇవి ఇవి ఎవరిలో ఉంటాయి ఎవరిలో సత్వగుణం ప్రడమైనట్టుగా ఉంటుందో వాళ్ళల్లో ఉంటుంది కానీ ఇంకో రకంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక సత్వగుణాన్ని ఈ గుణాల ద్వారా సత్వగుణాన్ని పెంపొందించుకొని సత్వగుణం ద్వారా జ్ఞానాభిలాషను పెంచుకొని తద్వారా మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది కనుక మనం జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది సెటప్ కనుక వైరాగ్యం క్షాంతి ఔదార్యం ఇది ఇవే కాదు ఇవన్నీ అందువల్ల నేను అవన్నీ కోట్ చేస్తున్నాను ఇది ఆధ్యాహ సత్వ సంభవా సత్వగుణాత్ సంభవంతి సత్వగుణా గుణాత్ సంభవంతి ఇవన్నీ కూడా సత్వగుణం నుంచి పుట్టుకొని ఉన్నాయి ఎప్పుడైతే ప్రధానంగా ఎందుకు ఇవి చెప్తున్నాడంటే వైరాగ్యము అనేటువంటిది రెండవది క్షాంతి వైరాగ్యం ఈ ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి సూక్ష్మంగా చెప్తున్నా ఇది ఇంకొక మార్గం వైరాగ్యం గనక మనిషికి వస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ తాను తిరుగుతూ ఉండినా దేనికి అంటుకోడు తామరాకు ఎక్కడ ఉంటుంది నీటిలోనే ఉంటుంది నీరేమన్నా తామరాకు అంటుకుంటుందా అంటుకోదు అట్లాగే ఎవరిలో వైరాగ్యం ఉంటుందా విరాగస్య భావ వైరాగ్యం విగత రాగహ విరాగహా విరాగస్య భావ వైరాగ్యం రాగం లేకుండా ఉండడం ఇది నాకు కావాలనేటువంటి కోరిక లేకుండా ఉండడం అటువంటి వాడు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉండిన వైరాగ్యం ఉంది గనక ఇది నాకు కావాలి అనేటువంటి భావన ఇచ్ఛ కోరిక తనలో ఉదయించదు ఇప్పుడు చూడండి గాలి అంతటా ఉంది గాలి లేనిది ఎక్కడ చంద్రమండలం పోతే తప్ప ఇక్కడ మన గాలి ఉంది గాలి అంతటా ఉండినా దేన్ని అంటుకోదు కాబట్టి ఆ పంచభూతాల్లోనే పంచభూత వివేకంలోనే గాలి ఏ విధంగా అయితే అంతటా తిరుగుతూ ఉన్నప్పటికి కూడాను దేనిని అంటుకోకుండా విలక్షణంగా భాషిస్తూ ఉందో ఒకటి క్షాంతి ఏమిటో తెలుసా మనం చూసాం కదా అందరిని అకామిడేట్ చేస్తూ పోవడం దానికి ఆకాశం ఎగ్జాంపుల్ ఆకాశం ఉంది అన్నిటికీ అవకాశ ప్రదాతులు ఆకాశ అన్నిటికీ తనలోనే అవకాశాన్ని ఇస్తుంది కానీ దేనికి అంటదు తాను ప్రపంచంలో ఉండినా దేనికి అంటకుండా ఉండడం వాయుర లక్షణం సరేనా తనలో ఎన్ని ఉండినా వాటికి సంబంధించకుండా విలక్షణంగా ఉండడం ఆకాశ లక్షణం సో వాయు లక్షణం మనకు వైరాగ్యంలో కనపడతా ఉంది ఆకాశ లక్షణం క్షాంతి క్షాంతి ఇక్కడ కనపడతా ఉంది ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో మనకంటే ప్రత్యేకంగా నాకు ఇది కావాలి అది కావాలనే భావన ఎప్పుడైతే లేదో ఇక ఆ హృదయంలో నుంచి ఉత్పన్నమయ్యేది ఔదార్యం అక్కడ మనిషి ఔదార్యం అవుతాడు కనుక నాకేమున్నది అని కాకుండా ఎందుకని తనకి ఏది అవసరం లేదు గనక నాకేం కావాలి అని కాకుండా తనకి ఏది అవసరం లేదు గనక మోక్షం తప్ప ఈ మోక్షం అనేటువంటిది ఈ ప్రపంచంలో దేన్ని పొందినా మోక్షం లభించే అవకాశం లేదు గనక మోక్షం జ్ఞాన రూపంలోనే ఉంది గనక జ్ఞానాభిలాషే గాని మరొటి ఉండేందుకు అవకాశం లేదు అందువల్ల సస్యాహ సాధనాన్ని ఆ సత్వగుణాన్ని మనం తయారు చేసుకోవడానికి ఏవైతే ఉన్నాయో సాధన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వైరాగ్యం శాంతి ఔదార్యం ఇది సత్వసంభవాహ ఇవన్నీ కూడాను సత్వగుణం వల్లనే మనకు ప్రాప్తిస్తాయి కాబట్టి ఎప్పుడూ సత్వగుణాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి అందువల్లనే ఈ గుణాల యొక్క ప్రాధాన్యత ఇంత ఉంది కనుకనే ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి అధ్యాయంలో గుణాన్ని టచ్ చేయని అధ్యాయమే లేదు మీరు ఎక్కడన్నా తీసుకోండి ప్రతి అధ్యాయంలో ఎందుకంటే గుణాశ ప్రణామనేటి గనక ఏ మనిషి ఎలా ప్రవర్తించాలనుకున్నా గుణప్రధానంగా ఉంది గనక గుణ ప్రేరితంగా ఉంది గనక అసలు స్పృశించకుండా ఒక అధ్యాయాన్ని కూడా వదిలిపెట్టలేదు కానీ అప్పటికి తృప్తి కలగలేదేమో భగవంతుడికి ఎందుకని అసలు మెలికంతా ఇక్కడే ఉంది ఎన్ని మెట్లు ఎక్కినా ఎన్ని సోపానాలు ఎక్కినా పతనమైపోతారేమో మోక్షధాము అనుకున్న మోక్షం కోసం ప్రయత్నం చేసిన తీరం తీర మోక్ష ద్వారం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తారేమో అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి సత్సగుణాన్ని ఇంప్రూవ్ చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం గనక అది లేకపోతే ఇది ఎంత ఫెయిల్ అవుతుంది గనక ఇన్ని అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో గుణత్రయాన్ని గురించి వివరిస్తూ పోయినా అంత తృప్తి చెందక ఒక అధ్యాయాన్నే సపరేట్గా దానికోసం కేటాయించాడు భగవంతుడు గుణత్రయ విభాగ యోగం ఫోర్టీన్త్ చాప్టర్ ఒక అధ్యాయాన్ని వదిలేయాల్సి వచ్చింది ఇంకా దాని యొక్క ఆవశ్యకత మనం గుర్తించుకోవచ్చు కాబట్టి ఈ సత్వగుణాన్ని చేసుకుంటూ ఉండాలి సత్వగుణం వల్ల మైన్లో మనకే తెలిసిపోతుంది అది ఇప్పుడు మనిషికి బాగా టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు ఎట్లాంటిది ఒళ్ళు చల్లగా ఉంటుంది ఎలా ఉంటుంది అంతే అందుకని ఎవరైనా వచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇస్తే కూడాను వాళ్ళు వెంటనే ఏంటండి ఇట్లా కాలిపోతుంది దంభం పెట్టు ఉందా పెట్టుకుని చూచాలంటారు సో ఇది కార్యం ఒళ్ళు కాలతుందనేది ఒళ్ళు మండుతుంది కార్యం మనసు మండేది కార్యం అది వేరే మంట కనుక ఎప్పుడైతే మనకు వేడిగా ఉందో దాని కారణం జ్వరం అయి ఉంటుందని ఎట్లాగైతే ఊహిస్తూ ఉన్నామో ఇక్కడ కూడా అంతే మనలో ఏవేవైతే కనపడుతుంటావు మనకే తెలిసిపోద్ది మనలో వైరాగ్యం ఏదన్నా టెంప్ట్ ఉన్నాయనుకో వాటి మధ్యలో మనం టెంప్ట్ కాకుండా ఉన్నామనుకో భగవంతుని నమస్కరించుకుంటాం ఎందుకని సాధారణంగా ఎవరైనా టెంప్ట్ అయిపోతారు ఇక్కడ నేను టెంప్ట్ కాలేదనుకో భగవాన్ ఇది నీ కరుణ నీ కృప సత్వగుణం నాలో భగవాన్ దీన్ని ఇంకా పెంపొందించవా దట్ ఈజ్ సాధన క్షాంతి ఓ దుర్మార్గంగా మనల్ని హింసిస్తారు వాళ్ళని కూడా మనం అకామిడేట్ చేస్తూ పోతాం అప్పుడు మనకు ఔదార్యం అనిపిస్తుంది వాడు బిహేవ్ చేయగలిగినట్టుగా బిహేవ్ చేయగలిగాడు అది వాడి క్యారెక్టర్ నేను సాధకుణ్ణి నేను అలా దిగదారడానికి అవకాశం లేదు నా స్థాయిలోనే నేను జీవించాలి అనుకుంటా అందుచారా అక్కడ మనలో ఔదార్యం బయటపడుతుంది అప్పుడు మనకు అనిపిస్తుంది ఓహో సత్వగుణం వస్తుందేమో రియాక్ట్ కావడం లేదు నేను అతని మీద క్రోధం రావడం లేదు కోపం రావడం లేదు ప్రత్యూప అతని మీద మనం రియాక్షను చూపెడుతూ ఏదో ఒకటి అతని మీద మనం తీసుకోవాలి యాక్షన్ అని అనుకోవడం లేదు క్షమించి వదిలేస్తున్నాం లెట్ హీమ్ ఎంజాయ్ అనుకుంటున్నాం ఇది సత్వగుణానికి సంబంధించింది మనకే తెలిసిపోతుంది మన ప్రవర్తనను బట్టి ఏ ఏ గుణాలు మన మనసులో కదులుతూ ఉన్నాయో దానిని బట్టి సత్వం ఉందా రజస్సుందా తమస్సుందా అని కాబట్టి సత్వం ఈ విధంగా ఉంటుంది మనకు అర్థమయ్యేది నెక్స్ట్ రజగుణం కామక్రోధౌ లోభయత్నౌ అది లోభయత్న అని కదా సంధి అక్కడ లోభయత్నవు అక్కడ వి ఉందే ఈ ఉండాలా అక్కడ పెట్టుకోట్టి బాగా అర్థం అవుతుంది అంటే అది సంధి లోభయత్నం ఇత్యాధ్యాహ ఇది ఆధ్యాహ కాబట్టి కామక్రోధం లోభమోహం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధ్యాహ ఎట్సెట్రా రజసోద్దితాహ రజస ఉద్ధిత ఉద్ధిత ఉత్పన్నా ఉద్దితాహ అంటే ఉత్పన్న వాటి నుంచి ఉత్పన్నమైనవి అర్థం రజోగుణంలో నుంచి ఉత్పన్నమైనటి పుట్టినై రజశోద్ధితాహ రజస ఉద్ధితాహ రజశోద్ధితాహ రజస ఉత్పన్న ఇది కాబట్టి కామక్రోధము కామము క్రోధము లోభము మోహము అన్నప్పుడే ఉపలక్షణం అది ఇంకా మదము మాత్సర్యము అభిమానము అహంకారము రాగద్వేషాలు అన్ని వచ్చి దాంట్లో చేరిపోతాయి ఇవన్నీ ఎక్కడెక్కడైతే పడగ విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయో అక్కడ రజోగుణమే ప్రధానంగా ఉంది అనేది అర్థం ఇద్యా రజస్ోధిత నెక్స్ట్ శ్లోకంలో ఆలస్యం ఇదొకటి అంటే లేచినెస్ సోమర్తనం ఇది వచ్చినప్పుడు ఇంకా ప్రొకాస్టినేషన్ ఉంటుంది ఎంతసేపటికి ఏ పని కూడాను రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే పోస్ట్ పోన్ చేసుకోవడం వేరు పోస్ట్ పోన్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొకాస్టినేషన్ బాగా అర్థం చేసుకోండి పోస్ట్ పోన్ చేయడం అంటే ఈ ఆదివారం మనం క్లాస్ ఉంది కొన్ని కాలా చేతకి ఆదివారం క్లాస్ జరగలేదు నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటామని అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ డెఫినెట్గా చేసేస్తాం అది అది పోస్ట్ పోన్మెంట్ అంటే రిక్వెస్టినేషన్ ఏంటంటే ఇది జరుగుతూ ఉంటుంది అట్లా పోతానే ఉంటుంది నెక్స్ట్ వీక్ వచ్చింది అనుకో తర్వాత వీక్ అంటాడు ఇప్పుడు మనం రోజు ఉదయాన్నే ధ్యానానికి లేస్తున్న మీరు అట్లా అదన్నమాట నాకు తెలుసులే నాకెందుకు తెలియదు తల్లి పుట్టిల్లు తెలుసు తెలుసు అందువల్ల అది పోతానే ఉంటుంది పోస్ట్ పోన్మెంట్ వేరు ఇది సోమరితనం రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే మళ్ళీ చేద్దాంలే స్వామీజీ చదువుకోమన్నాడు కదా ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి రమ్మన్నాడు కదా ఒకసారి చూసుకుందామని సోమవారమే మొదలు పెడతాడు అది చూసేది మాత్రం ఆదివారం ఇక్కడ దిగుతాడు చూసారా ఇక్కడ నేను ఓమ్మంటానే అప్పుడు చూస్తూ వస్తుంటాడు కారణం ఏంటో తెలుసా పోస్ట్ పోర్మెంట్ అట్లా అట్లా అది జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా సోమరితనం వల్ల వస్తుంది ఈ సోమరితనం రజగుణానికి సంబంధించింది కాదు తమ గుణానికి కాబట్టి రజోగుణం ఉండేవాడు చూడండి కామము క్రోధము లోభము మోహం వాడు విజృంభిస్తూ ఉంటాడు అన్నింటిలో అవన్నీ పతనానికి దారి తీస్తూ ఉంటాయి రజోగుణంతో ఉండేటువంటి అదే సత్వగుణంతో ఉండేటువంటి మన ప్రగతికి ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఇదేంటిది సోమరతనం ఒకటి తర్వాత భ్రాంతి ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని చూ ఉన్నట్టుగా చూస్తూ పోవడం వీరికి విచిత్రంగా అర్థమవుతాయి అన్నీ ఎవరు ఎవరుగా వాడికి అర్థం కాదు కారణం ఏంటి వాడేంటో వాడికి అర్థం కాదు ప్రధానమైనటువంటి విషయం అది అందుకని ఎంతసేపు భ్రాంతి ఒక ఇల్యూషన్లో ఉంటాడు ఎండమామిని చూసి నీళ్లుంది అనుకున్నట్టుగా ప్రతిదీ తన కోణంలో ఊహిస్తూ పోతాడు వాడిని కన్విన్స్ చేయలేం కూడా ఎంత మేధావైనా వాడిని కన్విన్స్ చేయలేడు ఇది భ్రాంతి తంద్ర ఆ తంద్ర ఇదోటి నిద్రమత్తు అంటే కుంభకర్ణాసు చూడండి తమాష విభీషణుడేమో సత్వగుణం రావణాసుడేమో రజగుణం వాడు కుంభకర్ణుడేమో తమోగుణం సరిపోయినారు ఇప్పుడు ముగ్గురు రత్నత్రయం కాబట్టి సత్వగుణం ఉంది గనక వాళ్ళతో కలిసి పుట్టిన రాముడి దగ్గరకు వచ్చేరిపోయాడు విభీషణుడు సత్వగుణ ప్రధానం అదే రజగుణం కనుక వీడు సీతమ్మని అపహించుకొని పోవడం చేయకూడదు అనేటువంటి పనులన్నీ చేయడం వాడి జీవితం అంతా కామక్రోధాలతో లోమోహాలతో సరిపోయింది ఇక మూడోవాడు వీడు కుంభకర్ణుడు ఎప్పుడు తంద్ర అంటే నిద్ర కాదు నిద్ర తంద్ర అనే శబ్దం వాడాడు దాంట్లో నిద్రలో కూడా గాఢ నిద్ర కారణం ఏంటంటే సుషుప్తనుకుంటామేమో కాదు మత్తు ఓ త్రాగుబోతే ఎట్లాగైతే ఉంటాడో వీడు ఆ విధంగా తాగేసిన వాడికన్నా ఘోరంగా ఇరవై గంటలు మత్తులో ఉంటాడు మనం పిలిస్తే అంటుంటాడు పడిపోతూ ఉంటాడు ఇది ఎందుకు వస్తుంది ఈ లక్షణం ఇది తమో లక్షణం తమోగుణం ప్రలోబినేట్టు ఉంటుంది చూడండి వాళ్ళలో మీరు చూడచ్చు ఎక్కడైనా సరే వాళ్ళకి ఈ పడక కావాలని లేదు ఈ స్థలం లేదు ఈ కాలం లేదు కాలాతీతులు దేశ కాలాతీతలు దొరికితే చాలు కూర్చున్నాడంటే పడుకున్నాడు అని అర్థం తను ప్రత్యేకించి పడుకునే అవసరం లే కూర్చుంటే చాలు అందువల్ల ఒక్కోసారి చాలా పద్ధతిగా వచ్చి ఉపన్యాసంలో కూర్చుంటాడు అది కనుక లోపల డామినేట్ చేసిందే అప్పుడు చెప్పేవాడు ఏమో ఇట్లా తింటున్నాడు ఎంత బాగా వింటున్నాడని ఎంతోసేపు పట్టదు చూసి అప్పుడు చెప్పేవాడికి అర్థం అది ఓరే ఓరే ఓరే మూడవది వచ్చి ఉండదు అది తంద్ర అధ్యాహ ఇంకా మిగతా ఉన్నాయి మనం పద్నాలుగు అధ్యాయంలో క్లియర్గా ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఈ సోమర్తనం అయితేనేమి భ్రాంతి అయితేనేమి ఈ నిద్ర అయితేనేమి ఇవన్నీ కూడాను వికారాహ ఈ వికారాలు ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో మాడిఫికేషన్స్ వికారం అంటే మాడిఫికేషన్స్ ఈ వికారాలు ఈ మార్పులన్నీ ఉన్నాయి అంటే ఒక దశలో సోమర్తనతో ఉంటుంది మనసు ఒక దశలో భ్రాంతిలో ఉంటుంది ఒక దశలో నిద్రమత్తులో ఉంటుంది ఈ వికారాలు మాడిఫికేషన్స్ మనసులో ఈ విధమైనటువంటి వికారాలు జరిగిపోతూ ఉంటాయి అక్కడ ప్రధానంగా తమసోద్దితాహ ఇవి ఎక్కడి నుంచి తమస ఉత్తాహ అంటే తమోగుణంలో ఉత్పన్నా ఇది ఇది విషయం వీటి ఫలితాలు ఏంటండి దీంట్లో సెకండ్ దాంట్లో ఉంది సాత్వికై పుణ్య పాపోత్పత్తిహి రాజసైహి. సత్వగుణం వల్ల ఏం కలుగుతుంది సత్వగుణం ఉంటే రజోగుణం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలేంటి తమోగుణం తమోగుణం తర్వాత శ్లోకంలో వస్తూ ఈ శ్లోకంలో ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి చూడండి సాత్వికై పుణ్య నిష్పత్తి రాజశై అది అన్నయ్య సరేనా ఎప్పుడైతే సత్వగుణం మనలో ప్రధానంగా కనపడుతుందో నాయన సాత్వికై సత్వగుణం చేత అంటే సాత్వికైహి అదేం ఒక వస్తువు కాదు మనసులో కూర్చొని ఉండడానికి సాత్వికై విచారై అదే అంటే సాత్వికమైనటువంటి విచారం సాత్వికమైనటువంటి ఆలోచన సరళి ఎప్పుడు సత్వగుణానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనసులో కదురుతూ ఉంటాయి చూచారా సాత్వికై విచారై ఎప్పుడైతే సత్వగుణానికి సంబంధించిన అంటే సత్వప్రధానమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాయో ఆలోచనలను బట్టే కదా మన కోరికలు వస్తాయి ఆలోచనలు ఎప్పుడైతే సాత్వికంగా ఉండాయో మనం ఏం కోరుకుంటామని చెప్పండి సాత్వికై ఇచ్చై అంతే సాత్వికై సంకల్పై వికారై ఎట్లయినా తీసుకోండి విచారై సాత్వికై విచారై సాత్వికై ఇచ్చై కాబట్టి ఎప్పుడైతే సత్వగుణం ప్రధానంగా ఉందో సాత్వికమైన విచారం జరుగుతూ ఉందో మనం పొందాలనుకునేటి గుణను సత్వగుణ సంప్రా ప్రధానమైనవి ఉంటాయి ఓకే ఇది పుణ్యోత్పత్తి సాత్వికై పుణ్య నిష్పత్తిహి నిష్పత్తి ఉత్పత్తి అంతే నిష్పత్తి అంటే ఉత్పత్తి సింపుల్ కాబట్టి దానివల్ల మనకు పుణ్యం కలుగుతూ ఉంటుంది స్వామీజీ ఒకవేళ రాజ రజగుణం ఉంటే రాజసై పాపోత్పత్తి చూచారా అక్కడ నిష్పత్తి అన్నాడు ఇక్కడ ఉత్పత్తి అన్నాడు రెండో ఒకటి అది సాత్వికై ఎప్పుడైతే సత్వగుణం ప్రధానంగా ఉన్నామో సాత్వికై విచారై సాత్వికై ఇచ్చై పుణ్యోత్పత్తి అదే రజగుణం ఉన్నదనుకోండి రజసై కామక్రోధశ లోభయత్నౌ ఇత్యాద్య రజస ఉత్పత్తి ఉత్పన్న ఇది రాజశై ఇచ్చేహి రాజశై విచారై రాజశై పాపోత్పత్తి అంతే ఇంకేం లేదు సింపుల్ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను మీకు కాబట్టి చూడండి ప్రధానంగా ఇవి మనం చూసుకుంటూ పోవాలి జీవితంలో పుణ్యం సాత్వికై పుణ్య సత్వగుణ ప్రధానంగా ఉంటే సత్వగుణ ప్రధానమైన ఆలోచనలు వస్తాయి సాత్విక ఆలోచనలు సాత్విక సంకల్పాలు వస్తాయి గనక సత్వకార్యాలే మనం ఆచరిస్తూ పోతాము తద్వారా సత్వగుణం ఎప్పుడు కూడా పుణ్యాన్ని అర్జించి గనక మనకు పుణ్యప్రదంగా పోతాం ఇప్పుడు స్వామీజీ మనకు మోక్షం కావాలి కదా మరి పుణ్యం ఏంటంటే పుణ్యం ఉండబట్టే మోక్షం కావాలనే ఆలోచన కదిలింది పాపాత్ముడికి రాదు ఇది అర్థమవుతుంది అందుకని సత్వగుణ ప్రధానంగా ఎవడైతే ఉంటాడో వాడికి ఎటువంటి కదులుతాయి ఉదాహరణకి చిన్న చిన్న ఆయన ఇప్పుడు లాస్ట్ వీక్ మీకు చెప్పాను తను ఒక హోటల్లో బోంచేశాడు వెళుతూ ఉన్నాడు మధ్యలో ఒక ఆకలితో కనపడ్డాడు ఐదు రూపాయలే ఉండింది అతను ఇచ్చేశాడని చెప్పాను నేను ఇచ్చిన తర్వాత అతను ఏదో కొని తిన్నాడు మళ్ళీ అతను ఇట్ట అతను చూసి దండం పెడుతూ ఉన్నాడు ఎందుకంటే నాకు ఆ మాత్రం చేశాడు గనక నేను చల్లగా ఉన్నాను ఈరోజు బాగా హాయిగా ఉన్నాను లేకపోతే ఇంతకుముందు చాలా బాధని క్షుద్బాధని అనుభవిస్తున్నాను అనే బాధపడుతూ ఇతనికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు కదా ఇతనికి ఇప్పుడు దృష్టఫలం అదృష్ట ఫలం దృష్టఫలం ఏంటో తెలుసా తిరిగిపోతున్నాడు కదా నమస్కరించాడు కదా ఆనందంగా కృతజ్ఞతాభావంతో తన మనసు ఎంత సంతోషపడతాదో తెలుసా అదే ఐదు రూపాయలకి ఇంకో కాఫీ తాగేసిపోయినాడు అనుకోండి ఇంత సంతోషం రాదు ఇంకొక వ్యక్తిని నేను తృప్తిపరచగలిగాను ఇంకొక వ్యక్తికి నేను ఆనందాన్ని ఇవ్వగలిగాను అని తృప్తి పొందుతున్నాడే అది దృష్టఫలం కనపడుతూ ఉంది విజుబుల్ రిజల్ట్ అదృష్ట ఫలం ఏంటో తెలుసా పుణ్యం అతనికి ఇది చేయాలనే భావన వచ్చింది కదా భావన సూక్ష్మ కర్మ మనసులో జరిగేది స్థూలకర్మకి స్థూలంగా ఫలితం వచ్చింది సూక్ష్మ కర్మకి సూక్ష్మ ఫలితం అది పుణ్యం అర్థమవుతుంది మీకు ఈ పుణ్యం కలిగింది కదా సత్వగుణం వల్ల ఆ పుణ్య భావన మనసులో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆవును పెంచుకోవాలన్నా కుక్కను పెంచుకోవాలన్నా కోతిని పెంచుకోవాలనే ఆలోచన వచ్చింది అనుకోండి ఏదో పెంచుకోవాలి కనుక ఏదో ఒకటి పిల్లలు లేరు కనుక వీటిలో ఈ మూడిట్లో ఏదో పెంచుకుంటామనుకుంటే ఆ పుణ్య భావన కనుకుంటే గోవును తీసుకెళ్ళి పెంచుకుంటూ దాన్ని గడ్డి పెడుతూ రోజు దండం పెడుతూ ఉంటాడు పుణ్యం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్థమవుతా ఉంది గోమాత తల్లి తర్వాత తల్లి ఏమి ఒక్కసారి మనకు తొమ్మిది నెలలు మాత్రమే అమ్మ పాలిచ్చింది మనం బ్రతికినంత కాలం పాలిస్తుంది గోమాత అటువంటి తల్లికి రోజు నమస్కరించేటువంటి భాగ్యం కలిగింది పుణ్యం పెరిగిపోతుండదు తెలియకుండా ఈ పుణ్యం ఏం చేస్తుందో తెలుసా వాడిని మీ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ పుణ్యం ఏం చేస్తుందో తెలుసా తెలియకుండా వాడిని భక్తుడిని చేస్తుంది పుణ్యం ఎక్కువయ్యే రోజు గడ్డ పెడతాడు సరే దండం పెడతాడు ఇవన్నీ పుణ్యం సత్వగుణ ప్రధానంగా ఉన్నాయి దానివల్ల మనసులో తెలియకుండా ఒక పుణ్య భావన పెరిగిపోతూ ఉంటుంది అదృష్ట ఫలం అందుతూ ఉంటుంది తెలియకుండా భక్తి కూడా క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి గడ్డి సమయంలో ఏ కారణం చేతనైనా అది తాడును తెంచుకున్నదనుకో అది ఏ ఉద్దేశంతోనో ఇంకొక అవగాహన పడిందో మరొకటో మరొకటో దానికి ఆనందం ఎక్కువగా ఉందో ఆనందం వస్తే మనుషులు కూడా ఎగిరినట్టుగా అది కూడా పరిగెత్తిందనుకో దాన్ని పట్టుకోవడానికి వాడు పరిగెత్తాడు అనుకోండి దాని వెనక వీడు పెరుగుతూ ఉంటాడు ఆవు పోతూ ఉంటుంది ఆవును తరుకుంటే వీడిపోతూ ఉంటాడు దాన్ని పట్టుకోవాలని వీరికి పుణ్యం ఉంది కదా అదేం చేస్తుందో తెలుసా దేవాలయం చుట్టూ తిరుగుతుంది మూడు సార్లు వీడు తరుగుతూ ఉంటాడు దాన్ని అది ఆలయం చుట్టూ పోయి విచిత్రం వీడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలని పోల ఈస్ నాట్ ఏ భక్త అండర్స్టాండ్ పుణ్యం తయారైంది పుణ్య ఫలంగా భగవంతుని యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షణం చేసేటువంటి భాగ్యం వాడికి వచ్చింది అది ఈ ఆవేదపోయింది వాడిని తెలియకుండా చేశాడు కదా ప్రదక్షిణం మళ్ళీ అది అదృష్ట ఫలమే అంటే అక్కడ గోమాతకు సేవ చేశాడు తద్వారా భగవంతుని యొక్క ఆలయాన్ని ప్రదక్షిణం చేసేటువంటి భాగ్యం కలిగింది ఇది ఇంకా పుణ్యం కనుక పుణ్యం ఇక్కడ పెరిగిపోతా ఉంది ఒక దశలో అనుకుంటాడు వెళ్ళి స్వామిని దర్శించొద్దాం ఆలయంలో స్వామిని దర్శించొద్దాం పుణ్యం ఇట్లా పెరుగుతుంటుంది కదా పాపం కూడా అంతే అండర్స్టాండ్ పాపం కూడా ఇదే విధంగా పెరుగుతుంటుంది పాప సంబంధమైన ఆలోచనలు పాప సంబంధమైన కార్యాలు వాటికి దృష్టఫలం అదృష్ట పాపం అదృష్ట ఫలం కనుక పెరిగిపోతూ ఉండిందే అది ఒక దశలో ఏమైపోద్ది తెలుసా సన్మార్గానికి అడ్డు కూడా అయిపోతుంది ఇప్పుడు వాడికి పుణ్యఫలం ఉంది కదా అందువల్ల మూడు సార్లు ప్రదక్షిణం స్వామి యొక్క ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు కనుక ఇంకా పుణ్యం ఎక్కువయ్యి లోపలికి వెళ్ళి తర్వాత స్వామిని దర్శించగలిగాడు సపోజ్ వాడి దగ్గరే కనుక పాపం ఉంటే ఏం తెలుసా ఆ ఆలయానికి వచ్చినప్పుడు ఇంకా వాడు ఆలయం దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు దర్శనం చేసుకున్న స్నేహితుడు వస్తుంటాడు ఏం మిత్రమా ఎప్పుడు రాలేదే వచ్చావు లేదా మొ మొట్టమొదటిసారి వచ్చాను ఎందుకో నాకు ఇప్పుడు భక్తి కలుగుతుంది ఎందుకో ఎందుకో తెలుసా వాడి తెలీదు సత్వం ఇంప్రూవ్ అవుతుంది కనుక ఆ పుణ్యఫలం వచ్చింది కనుక వాడికి కలిగింది వీడు వెంటనే అంటాడు మంచి సినిమా మంచి సినిమా చాలా బాగుంటుందట పుదంరా అంటాడు నేను పోయి లోపలికి రా క్యూ ఉంది లోపల పోయే చాలా టైం అవుద్ది ఎక్కడికి పోతాయా దేవుడు ఇక్కడే ఉంటాడు ఆయన అడిగిపోతాడ రేపు మార్నింగ్ వచ్చి చూస్తూ కానీ సినిమా మాత్రం ఈరోజు లాస్ట్ డే మళ్ళీ రేపు ఉండదు మ్యాట్ని కూడా లేదు ఈరోజు లాస్ట్ డే రా అని చెప్పేసి ప్రెషర్ ఇస్తాడు అప్పుడు పుణ్యానికి పాపానికి సంఘర్షణ నీ దగ్గర ఎంత ఉందని నీ దగ్గర కనుక పుణ్యం ఎక్కువైందే నో ఉండి ఇప్పుడు వచ్చేస్తాను లోపలికి వెళ్తాడు లేదు అంత పుణ్యమే లేకుండా రజగుణంతో తయారైనటువంటి పాపమే కనుక ప్రిడామినేట్గా ఉండి అది కనుక డామినేట్ చేసిందే వాడిని ఫాలో అవుతాడు అంతే ఇంకేమి బాగా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది ఇప్పుడు సినిమాకు పోవడానికి డబ్బు కావాలి ఆలయానికి పోవడానికి ఏమవసరం నువ్వు డబ్బు పెట్టి సినిమాలో చీకట్లో కూర్చోవాలి ఇక్కడ ఏ ఖర్చు లేకుండా మంచి వెలుగులో స్వామిని దర్శించవచ్చు ఎర్థమవుతుంది కానీ పుణ్యం లేనిటువంటి కారణం చేత పుణ్యం ఎంతవరకు ఉండింది వాడికంటే ఆ ఆలయం దగ్గరకు పోయినంత వరకే ఉండింది పుణ్యం లోపల ఎంటర్ కావడానికి పుణ్యం సరిపోలేదు కనుక దైవ దర్శనం లేకుండా తిరిగి సినిమాకి పోయాడు ఇంతే లైఫ్ ఎవరి జీవితం అయినా అండర్స్టాండ్ కాబట్టి ఎప్పుడు బయట భగవంతుని గురించి దండాలు పెట్టిన అట్లుంచి నా మనసులో ఏం జరుగుతుంది అని ఆలోచించేటువంటి వాడే సాధకుడు అవుతాడు ఇప్పుడు అనేక చెప్పాను మీకు యజ్ఞాల్లో భగవంతుడిని చూడకపోయినా పర్వాలేదు నువ్వు నీ మనసును చూస్తూ ఉండాలి ఇప్పుడు ఏ ఆలోచన నడుస్తూ ఉంది ఇప్పుడు ఏ గుణం నడుస్తూ ఉంది ఈ గుణం నన్ను ఎక్కడికి తీసుకోవద్ది దీనివల్ల పుణ్యోత్పత్తి లేక పాప ఏం జరుగుతుంది అని ఎవడైతే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడో అటువంటి వాడు చాలా జాగ్రత్తతో ఉంటాడు ఇదిగో ఇప్పుడు పాప ఆలోచనలు కలుగుతున్నాయి దీనివల్ల నేను ఇట్లయిపోతాను చేంజ్ చేసుకోవాలి క్వాలిటీ ఆఫ్ థాట్ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ డైరెక్షన్ ఆఫ్ థాట్స్ ఇవి మూడు ప్రధానంగా శాస్త్రంలో మొదటి ఏందో తెలుసా క్వాలిటీ ఎటువంటి ఆలోచనలు నాన్న నడుస్తున్నాయి సెకండ్ అవి కూడా తక్కువగా ఉండాలి ఊరికే పెంచుకుంటూ పోకూడదు ఆలోచనల్ని అనేక సంకల్పాలు ఉండకూడదు మనిషికి సంకల్పాలు ఎంత తగ్గితే అంత మంచిది అలలు ఎంత తగ్గితే అంత మనకు ప్రతిబింబం కనపడుతుంది సంకల్పాలు ఎంతగా తగ్గితే చిత్త విభ్రాంతి దొరుకుతుంది లోపల ఉండేటువంటి ఆత్మదర్శనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మొదట క్వాలిటీ ఎటువంటి ఆలోచనలు నడవాలి నెక్స్ట్ క్వాంటిటీ ఎన్నో ఆలోచనలు ఉండాలి సాధ్యమైనంత వరకు ఆలోచనల్ని మెల్లమెల్లగా శనైహి శనై ఉపరమేత్ అర్జున మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి తరువాత ఏంటో తెలుసా మూడవది డైరెక్షన్ ఇప్పుడు మనసులో నుంచి ఆలోచనలు కదిలిపోతున్నాయి చూడండి డైరెక్షన్ ఇటు ఏంటో తెలుసా ఇటు పోయిందనుకోండి సినిమాని ఆలోచన దాన్ని తిప్పి ఇటు దిప్పాలి ఆలయం అని సినిమా పాటలు వింటామన్నది అనుకోండి చైతన్య గీతలు వినో బ్రహ్మాండంగా ఉంటాయి ఇటు దిప్పాల అర్థమవుతుంది అది డైరెక్షన్ అంటే మన మనసు దారి తప్పి పతనమయ్యేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ దారి మళ్ళించి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అందువల్ల ఎక్కడైతే సత్వగుణం ప్రధానంగా ఉంటుందో అక్కడ పుణ్య సంబంధమైనత్విక ఆలోచనలు కలుగుతాయి గనక పుణ్యం పెం పెంపొందింపబడుతూ అదే గనక రజోగుణం గనక ఉంటే దానివల్ల పాపోత్పత్తి ఇక మూడవ తమోగుణం నెక్స్ట్ తామసైర్నోభయం వృథాయుపణం భవేత్ అం ప్రత్యయీకర్తే అత్రహం ప్రత్యర్తే వ్యవస్థి వ్యవస్థితి వ్యవస్థితి ఓకే తామసై ఇప్పుడు సాత్వికై రాజసై తూచం సాత్వికై పుణ్యోత్పత్తి రాజసై పాపనిష్పత్తి క్లియర్ మరి తామసై స్వామీజీ తముగుణ మనసులో ఉంటే ఉంటది తామసై నోభయం తామసై న ఉభయం తామసై న ఉభయం సీతే వృధా ఆయుణం భవత్ వృధా వ్యర్థంగా ఆయుణం ఆయుక్షీణం భవత్ కలిగిపోతూ ఉంటది అంటే ఇప్పుడు దీంట్లో ఏంటి ఎప్పుడైతే తమోగుణం ఉందో పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందా స్వామీజీ రెండు లేవు అది తామసైహి నా ఉభయం అంటే రెండు ప్రాప్తించడం లేదు మనకు సత్వగుణం కనుక ఉంటే పుణ్యం రజోగుణం కనుక ఉంటే పాపం తమోగుణం గనక ప్రధానంగా ఉండిందంటే తామసైహి నా ఉభయం వెన్ తమోగుణ ఫంక్షన్స్ ఇన్ ది మైండ్ నే ఇద్దరు పుణ్య నార్ పాప is ఈజ్ ప్రొడ్యూస్డ్ బట్ ది టైమ్ ఈజ్ వేస్టెడ్ ది లైఫ్ ఈజ్ వేస్టెడ్ విదౌట్ ఎనీ పర్పస్ వృధాయుపణం భవేత్ వృధాయు అంటే మన ఆయుషంతా కూడా క్షీణమైపోతా ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏమి చేయకపోయినా కాలం నువ్వేం చేస్తున్నావా నిరీక్షించదు నువ్వు మంచి చేస్తున్నావా నీ పని అయిన తప్ప నేను ఆగుతాను అని కాలం అనుకునే అవకాశం లేదు కాలం ప్రతిక్షణం దొరికిపోతూ ఉంది కలహ క్రీడతి అది ఆడుకుంటూ ఉంది గచ్చతి ఆయుహో మన ఆయుష్యేమో పోతూ ఉంది కాలమేమో క్రీడిస్తూ ఉంది కాబట్టి కాలం ఎవరి కోసం నిరీక్షించదు కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు కాలంలో ప్రయోజకులు అవుతారు ఎప్పుడైతే అలా లేకుండా ఇటు పుణ్యకార్యం లేదు పాపకార్యం లేదు ఎందుకు స్వామిజీ వాడికి రెండు అంటే వాడు చేస్తే కదా సోమర్థానం కదా లక్షణాలు చూడండి ఆలస్యం భ్రాంతి తొందర సరిపోయాయి అక్కడికి వాటి చేసేది ఏమి లేదు ఇప్పుడు మీకు అర్థమవుతుందే కొందరు ఏంట నేను చాలా మారాలా స్వామి ఉపన్యాసాలు వింటున్నాను ఇక మీద ఆఫీసు పోయినానంటే మాత్రం ఒకటే రాసేయడం గీకేయడమే కానీ అడిగిపోతే మాత్రం టేబుల్ మీద నిద్రపోతూనే ఉంటాడు కారణం ఏంటంటే అందుకని వేదాంతం అన్నిటికీ అవసరం ఇప్పుడు వేదాంతంగా తెలిసే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది వరే వరే వరే డైరెక్షన్ కావాలి ఇప్పుడు ఇది మనది తమోగుణంతో ఉంది మైండ్ అందుకని ఇప్పుడు రాత్రి అంతా నిద్రపోయి ఉదయం అంతా నిద్రపోయి సాయంత్రం అంతా నిద్రపోయి మధ్యాహ్నం అంతా దేనికి దీన్ని సచిపోత ప్రపంచం తెలియకుండా కడుమూసుకొని ఉండేటప్పుడు అదే కదా శవమా శవానికి దీని డిఫరెన్స్ ఏముండదు ఎంతో కాలం మనం ఈ ప్రపంచంలో ఉన్నాం చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచం ఎంతతో ఎంతో నీతితో ఉండేటువంటి ప్రపంచం ఈ ప్రపంచాన్ని చూసే ఈ జ్ఞానాన్ని అంతా పొందుతున్నాం ఈ ప్రపంచాన్ని చూసే మనం ఒళ్ళుతున్నాం ఆనందాన్ని పొందుతున్నాం అటువంటి ప్రపంచాన్ని వదిలిపెట్టి క్యాహే దేనికోసం దేని అందువల్ల వాడు ఏ పని చేయడు గనక వాడు పుణ్యం చేశాడనుకోండి పుణ్యం పుణ్యఫలం వస్తుంది వాడు పాపం చేశాడు అనుకోండి పాప ఏలే నిద్రపోతా ఉన్నాడు ఇంకా చేశాడనుకో ఏం చేస్తాడో వాడికే తెలియదు భ్రాంతి ఆలస్యం తర్వాత తంద్ర నిద్రమొద్దు అందుకని వాడు ఏం చేయడు గనక వాడికి పాపం వచ్చేది లేదు పుణ్యం వచ్చేది లేదు ఇంకా ఏం జరుగుతుందండి కానీ ఏదో ఒకటి ఉంటుంది కారణం అది విద్యారాయణ స్వామి నిద్ర అనేది కూడా పని కదా అంటాడు ఆయన నిద్ర పని కాదా కాదంటారా నిద్ర కాదు కర్మ కాదా కర్మ కాకపోతే మీరు ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకోండి నన్ను రాత్రి నిద్ర లేదు ఒక గంట పడుకొని వస్తాను అంటాడు అంటే గంట పడుకొని వస్తావు కదా ఎక్కడ అంటాడు ఇంకొకడు పడుకోవడానికి పోతున్నా పడుకోవడానికి పోతున్నావు కదా ఇంకొక ఎక్కడి పోతున్నా నిద్రపోవడాన్ని పోతున్నా నిద్రపోవడం కర్మ కదా లేకపోతే ఎట్టపోతావా నిద్రపోవడం అనేది కూడా కర్మ అర్థమవుతుంది ఇప్పుడు మరి కర్మ అనేది ఫలితం రావాలన్నా లేదా చేసేవాడికి పుణ్యఫలం వచ్చింది పాపఫలం పాపకర్మలు చేసేవాడికి పాప ఫలం వచ్చింది వీడు ఏ కర్మ చేయడం లేదు అనే కర్మ చేస్తూ ఉన్నాడు వాడికి ఏం ఫలం అది ఫలం ఉంది ఏంటో తెలుసా ఆయుహో వాడి ఆయుష్ ఏదైతే ఉందో క్షపణం క్షయమైపోతా ఉంది ఎట్లా క్షయమవుతా ఉంది అందరికీ క్షయం అవుతుంది ఆయుష్ ఆయుష్ క్షయ కాని వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నలభై నిమిషాలు అయిపోయింది నలభై నిమిషాల్లో మీకు నాకు నలభై నిమిషాలు జీవితం పోయింది అంటే శ్మశానానికి దగ్గర అవుతున్నాం ఇంక ఫార్టీ మినిట్స్ కాబట్టి ఆయుష్ అందరికీ పోతుంది కానీ వాడికి అట్లా కాదు వృధా ఆయుహు క్షపణం వృధా నిరర్థకంగా పోతా ఉంది మనది అర్థవంతంగా పోతుంది పారమార్థకంగా పోయింది ముఖ్యంగా ఇప్పుడు ఈ నలభై గంటలు ఈ నలభై నిమిషాలు ఎంత ఉపయోగపడింది అని జీవితం అనేది మనకు తెలియకుండానే అదృష్ట మనకు అందిపోయింది చిన్న విషయం కాదు ఇది ప్రపంచంలో ఏం జరుగుతున్నదనేది లేకుండా వాటినన్నిటికీ ఓసారి స్వస్తి చెప్పి ఒక్కసారి వాటికి తెరదించేసి కేవలం భగవంతుడితో మనం కలిసి ఉండడం పుణ్యకార్యం అంత తేలిగ్గా లభ్యమయ్యేటువంటిది కాదు అనేక జన్మల్లో చేసుకున్నటువంటి ముక్తిన్నో శత శత కోటి జన్మ సుకృతయి పుణ్య వినా లభ్యతే అంత పుణ్యం ఉంటే గానీ రాదు ఈరోజు పరమేశ్వరుని గురించి మనం ఆలోచిస్తున్నామంటే ఇంతవంటి సత్వ ప్రధానమైనటువంటి వాళ్ళే ఇది చేయగలరు కానీ వాడికి ఎప్పుడైతే ఆ పని లేదో పని లేకపోయినా పని లేకుండా ఉండడం పని చేస్తున్నాడో ప్రతిదానికి ఫలితం ఉండాలి కనుక ఏమీ చేయకపోవడానికి కూడా ఫలితం ఉండాలి ఉండదా అసలు ఏం చెప్ప కూర్చుంటాను స్వామిజీ కదలకుండా కూర్చో ఏమస్తుంది ఫలితం ఉంటాడు కాళ్ళు నొప్పలు వస్తాయి మరి కూర్చోవడం అనే కదా అది ఫలితం కాబట్టి వీడు నిద్రపోతూ ఉంటాడు కదా అందరికి ఆయుష్ పోద్ది వాడికి నిరర్ధకంగా అర్ధరహితంగా పోతుంది క్షపణం భవేత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ అత్ర తళ్ళైన్ అహం ప్రత్యయ అత్ర అహం ప్రత్యయి అహం ప్రత్యయి చాలా ఇంపార్టెంట్ అహం ప్రత్యయ భావన ప్రత్యయం అంటే భావన చెప్పున్నాను మీకు సరేనా అహం ప్రత్యయి నేను అహం అహం అహం నేను నేను అనే ప్రత్యయి భావన అహం భావన ఏదైతే ఉందో అది ఇక్కడ కర్త నేను అనే భావన అహం కర్త అహంకర నే చేస్తున్నా కార్యం ఇది ఈ వికారాలన్నిట్లో ఉంది సప్తగుణంలో ఉంది తమ్మ ఉంది రజగుణంలో ఉంది లేదా ఔదార్యం ఉండాలనుకో ఔదార్యంగా ఉన్నాను అనుకుంటున్నాడా లేదా ఆ ఉండేవాడు ఎవడు కర్త వాడు దానం చేశాడు దానం చేసేదెవడు దాత ఆ దాత అనేవాడు కర్త నేను భగవద్గీత చదువుతున్నాను అధ్యయనం చేస్తున్నాను అంటాడు ఎవడు అధ్యయనం చేసేటువంటి వాడు జ్ఞాత నేను భగవంతుని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు ఎవరు ఆలోచించేటువంటి వాడు మంత సరేనా సబ్జెక్ట్ ఈస్ దేర్ వ్యక్తి ఉన్నాడు వాడు కర్త ఏమి కర్త అహం నేను అహం నేను అహం ప్రత్యి ఆ అహం అనేటువంటి భావన కర్తగా తెలుస్తూ ఉండాడు ఇది ఏవం ఈ విధంగా ఏవం ఈ విధంగా లోకే వ్యవస్థితి దిస్ ఈస్ హౌ ది వరల్డ్ ఈజ్ దిస్ ఈస్ హౌ ది జగత్ ఈజ్ అర్థమవుతుంది ఇది ప్రపంచం అంటే ఇంకేవీ లేదు కాబట్టి ఏవం లోకే వ్యవస్థితి ఇది లోకం పోకడ ఇది లోకం పోకడ కాబట్టి లోకం ఈ విధంగా నడిచిపోతుంది అహం ప్రత్యయ అశ్చ అస్థితి అహం కర్త అహం భావన అహం అహంప్రతయం ఏదైతే ఉందో నేను నేననేటువంటి భావన ఇది అహం భావన నేను అనే భావన కలిగినటువంటి వాడు కర్త అహం కర్త ఇది అహంకారం ఇక్కడ కాబట్టి నేను ఈ పని చేశాను నేను భోజనం చేశాను నేను నడుస్తున్నాను నేను పోతున్నాను నేను వాళ్ళకి మేలు చేశాను వీళ్ళ కీడు చేశాను ఏదైతే ఉందో ప్రతి చోట తను చేస్తూ ఉండేటప్పుడు కర్త అనుభవించేటప్పుడు భోక్త కాబట్టి అత్ర అహం ప్రత్యయ కర్త ఇది ఏవం లోకే వ్యవస్థితి ఇది లోకం పోకడ ఈ విధంగా లోకం నడిచిపోతా ఉంది కాబట్టి అంతఃకరణ వికారాలలో సి మన మనసులో నడిచేటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో చిత్త వికారాలలో తమగుణం ఉండినా రజోగుణం ఉండినా సత్వగుణం ఉండినా ఏ గుణాలకు సంబంధించినటువంటి వికారాలు మార్పులు జరుగుతూ ఉండినప్పటికి గుణాను ఆ మార్పులతో తాడాత్మ్యం చెందినటువంటి వాడు ఐడెంటిఫై అయినటువంటి వాడు నేను అంటున్నాడే వాడు కర్త ఇదే జీవభావన వస్తుంది దృగ్దర్శ వివేకంలో మీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చెప్పాను ఇది కర్త జస్ట్ లెస్ కాబట్టి ఈ నేను అనేటువంటి భావ వికారం ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఏదైనా జరగవచ్చు మనసులోనైనా ఆలోచన జరగచ్చు ఆ ఆలోచన నేను అంటున్నాడు కదా అక్కడ కర్త పడుతూ ఉన్నాడు ఆలోచనలు కాదు ఆలోచనలు చేసేవాడిని నేను కర్మలు జరిగితే కాదు కర్మలు చేసేవాడిని నేను ఆ నేను అహంప్రత్యి అహం భావన నేను అనేటువంటి భావన ఎక్కడైతే పురుతూ వస్తుందో అక్కడ కర్త వస్తూ ఉన్నాడు జీవహ తర్వాత చెప్తాను వీడే జీవుడంటే జీవుడు ఎక్కడో కాదు నేను అనేది కదులుతూ ఉంది ఇక్కడ జీవుడు జస్ట్ లిస్ ఇట్లా కర్త అవుతున్నాడు ఇంతకీ ఈయన ఉద్దేశం ఏంటి అయ్యా ఇవన్నీ చెప్పడంలో అసలు ప్రకరణం ఏంటి మహాభూత ప్రకరణం ఇంతవరకు ప్రథమంగా మొదటి ప్రకరణం తత్వ వివేకం చూసినప్పుడు ఏ విధంగా గుణాలు ఉత్పన్నమైనవి అవి ఎలా మార్పు చెందుతూ వచ్చాయి జగత్ వరకు ఏర్పడింది ఇవన్నీ అర్థం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ప్రధానంగా ఈ భూత ప్ర మహాభూత ప్రకరణంలో ఏ ఇంద్రియాలైతే వీటిని తెలుసుకుంటూ ఉన్నాయో ఆ విషయాలు ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడాను భూతాల నుంచి ఉత్పన్నమైనవే అనేది ఎస్టాబ్లిష్ కావాలి అప్పుడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటాం మాయ నుంచి వచ్చింది మా ఎక్కడి నుంచి వచ్చింది అంటాం బ్రహ్మాచర్య అంటాం అట్లా ఆ దిశపోయి అక్కడ పెట్టేస్తాడు కారణంలో కాబట్టి కార్యంలో కారణం కన్నా వేరు లేదు కనుక ఉండేది భగవంతుడు ఒకటే రెండో వస్తువు లేనే లేదు అని మహాభా భూత ప్రకరణంలో ఫైనల్గా డిసైడ్ అవుతుంది అందువల్ల ఏ భూతాన్ని చూసినా కూడా ఏ మట్టి పాత్రను చూసినా నీకు ఎట్లాగైతే మట్టి జ్ఞాపకం వస్తుందో ఏ ఆభరణాన్ని చూసినా నీకు బంగారే జ్ఞాపకం వస్తుందో ఈ శబ్దాది విషయాల్లో ఎక్కడ ఏది నీకు చూచినా నువ్వు ఏది విన్నా ఏది రుచి చూచినా ఏది వాసన చూచినా దేనిని స్పృశించినా నీకు పరమేశ్వరుడే టచ్లో ఉంటాడు అంతే అక్కడికి తీసుకెళ్తాడు నెక్స్ట్ స్పష్ట శబ్దాది యుక్త భౌతిక అతి స్ఫుటం అక్షాదావపి తశ్ శాస్త్ర యుక్తిభ్యావధార్యత ఇప్పుడు ఇంద్రియాలు నాయన ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి కదా అంటే ఇంద్రియ పంచకం ఇంద్రియాలంటేనే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అట్లాగే విషయాలు భూత ప్రపంచకం శబ్దాది విషయాలు శ్రోత్రాది ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి శబ్దాది విషయాలు ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ బాహ్య ప్రపంచంలో ఉన్నాయి శబ్దం అక్కడుంది చెవి నీ దగ్గర ఉంది రూపం అక్కడుంది కను నీ దగ్గర ఉంది వాసన అక్కడుంది ముక్కు నీ దగ్గర ఉంది వస్తువులు బయట ఉన్నాయి నా రుచి చూసే నాలుక నీ దగ్గర ఉంది స్పర్శ కూడా అట్లాగే ఉంది అందువల్ల ఇంద్రియ విషయాలు భూతపంచకం అట్లా ఇంద్రియ ఇంద్రియ పంచకం ఇక్కడ ఇంద్రియ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు భూతపంచకం సరేనా అక్కడ పంచభూతాలు ఉన్నాయి అవే ఇక్కడ సూక్ష్మంగా సత్వగుణం నుంచి ఆవిర్భవించినవి కనుక సత్వగుణ సంభవాహ ఇక్కడ మనకు ఇంద్రియాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలకు అంటే ఇంద్రియ పంచకానికి విషయాలకు అంటే భూత పంచకానికి సంబంధం ఉంది సంబంధం ఉంది ఆ సంబంధం స్పష్టం వెరీ వెరీ క్లియర్ అవి బయట ఉన్నాయి గనక ఇవి నా దేహంలో ఉన్నాయి గనక లోపల వీటికి వాటికి సంబంధం లేదనుకోవడానికి లేదు అంటే నాయన అర్థం చేసుకోండి ఈ గోళకాల విషయం కాదు నేను మాట్లాడేది ఇవి గోళకాలు తెలుసు కదా నేను మాట్లాడే ఇంద్రియాల విషయం అందుకని లోపలంటున్నా భూతపంచకం బయట ఇంద్రియ పంచకం లోపల కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాలు లోపలున్నా శబ్దాది విషయాలు బయట ఉండిన వాటికి ఇవి అవి డిస్కనెక్ట్ అయిపోయినాయి అనుకోవడానికి అవకాశమే లేదు కారణం ఏంటి అంటే ఇది ఇంద్రియ పంచకం అది భూతపంచకం అంత అదే ఇప్పుడు ఇంద్రియాలు అక్కడి నుంచే వచ్చాయి భూతాల్లో నుంచే విషయాలు భూతాల నుంచి వచ్చాయి కార్యాలు భిన్నంగా నీకు కనపడుతున్న కారణం ఒకటే అయినప్పుడు ఆ ఇంద్రియ విషయాలకి ఇంద్రియాలకి సంబంధం స్పష్టం ఫస్ట్ లైన్ స్పష్టం వెరీ క్లియర్ శబ్దాది యుక్త శబ్ద ఆది ఎట్సెట్రా అంటే శబ్ద స్పర్శాది అది శబ్దాది అన్నప్పుడే మీతో ఐదు కూడాను శబ్ద స్పర్శాది యుక్తేషు విషయూ శబ్ద స్పర్శాది యుక్త విషయేషు అంటే ఎక్కడున్నాయి ఇవి బాహ్యంలో ఉన్నాయి కదా విషయాలు శబ్దాది విషయాలు బాహ్యంలో ఉన్నాయి కాబట్టి శబ్ద స్పర్శాది యుక్తు విషయేషు భౌతికత్వం అతి స్ఫుటం స్ఫుటమన్నా స్పష్టమన్నా ఒక్కటే మరి రెండుసార్లు ఎందుకు వాడాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ముందేమో ఇంద్రియ పంచకం భూత పంచకం ఈ రెండు ఒకదాని నుంచే ఉత్పన్నమైనవి అవి వేరు కాదు అనేది స్పష్టం ఈ రెండిట్లో ఉండేది భౌతికత్వం భౌతికత్వం అంటే ఏంటి భూతేభ్య జాతం భౌతికత్వం అంతే ఇంకేం లేదు భూతేభ్య జాతం అంటే పంచభూతాల నుంచి పుట్టినవి అంతే ఇంకేం ఈ రెండు కూడాను అటు విషయాలు కానీ ఆ విషయాలను తెలుసుకునేటువంటి ఇంద్రియాలు కానీ భౌతికత్వం ఉంది వాటిలో అంటే భూతేభ్య జాతం భౌతికత్వం అది భూతేభ్య జాతాన్ని భౌతికాని ఈ భౌతిక విషయాలు అంటుంటా ఉంది ఎందుకని భూతాల నుంచి ఉత్పన్నమైనవి భౌతికాని భూతేభ్య జాతం భౌతికత్వం భూతేభ్య జాతాన్ని భౌతికాని కాబట్టి శబ్దాది విషయాలు కానీ శ్రోతాది ఇంద్రియాలు కానీ ఇవన్నీ భౌతికాని భూతేభ్య జాతాన్ని భౌతికాని ఇది అతిస్ఫుటం స్పష్టం ఎన్ఫ్ అతిస్ఫుటం ఇంకా మళ్ళీ సూపర్ లైటీలోకి వెళ్ళాడు ఇది ఇంకా స్ఫుటం అని అండంలో ఉద్దేశం ఏంటంటే అతిస్ఫుటం అని అంటే నీకు దీని విషయంలో సందేహం అవసరం లేదు అది మొదట ఎస్టాబ్లిష్ చేశాడు కాదు మళ్ళీ దాని మీద నువ్వు పూర్వపక్షం తెచ్చుకొని మనసుని చెడగొట్టుకోవడం అవసరం లేదు అతి ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అర్థం అవుతా అది ఆయన ఈ శ్లోకంలో ఇంద్రియాలకి ఇంద్రియ విషయాలు ఇంద్రియ విషయాలు భూత ప్రపంచం నుంచే వచ్చాయి ఇంద్రియాలు భూత ప్రపంచం వచ్చాయి గనక ఈ కారణం ఒకటే కాబట్టి ఈ రెండు వేరుగా లేవు ఈ మధ్య సంబంధం క్లియర్ అతి స్పష్టం నెక్స్ట్ అక్షాదావపి అక్షాదావపి అక్షాదౌ అపి అక్షాది అంటే ఏంటి ఇంద్రియాలని చెప్పాం కదా మనం అక్షాణం ఇంద్రియాణం అక్షాదవు ఇంద్రియాలు కూడాను ఏమి అక్షాదవపీ తత్ అది శాస్త్ర యుక్తిభ్యాం అవధార్యతాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అటు ఇంద్రియ విషయాలను కాని ఇటు ఇంద్రియాలను కానీ శాస్త్ర అంటే శాస్త్రం చేత లేదా యుక్తిభ్యాం నీ యు యుక్తిని లాజిక్ను ఉపయోగించి సామాన్య జ్ఞానం సరేనా ఈ రెండిటి చేత అవధార్యతాం దాని చక్కగా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అంతే కాబట్టి యుక్తి చేత శాస్త్రం చేత శాస్త్ర యుక్తిభ్యాం అవధార్యతాం వాటిని చక్కగా అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి భౌతికత్వం ఏదైతే ఉందో భౌతికత్వం అది పంచభూత కార్యత్వం పంచభూతాల కారణం ఇది కార్యరూపంలో మనకు కనపడతా ఉంది శబ్దాది విషయాలు కానీ అట్లాగే ఇంద్రియ పంచకం పంచేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా కార్యరూపంలో కనపడతా ఉంది అయితే కారణగుణా కార్యేషు అనువర్తంతే అవునా కారణంలో ఏ లక్షణాలు ఉంటాయో కార్యంలో అదే లక్షణాలు ఉంటాయి మట్టిలో ఏదైతే ఉంటుందో కుండలో అదే ఉంటుంది బంగారులో ఏదైతే ఉంటుందో ఆభరణాల్లో అదే ఉంటుంది గుణాల్లో ఏదైతే భూతాల్లో ఏదైతే ఉందో భూత పంచకంలో గాని ఇంద్రియ పంచకంలో కానీ అవే ఉంటాయి ఇంకోటి ఉండడానికి అవకాశం లేనేలేదు అని నువ్వు ఆలోచన చేసి అక్షాద అపి అంటే ఇంద్రియాణం అపి భూతేభ్య జాతం ఇవి కూడా భూతాల నుంచే పుట్టాయి ఇక్కడ ఒక తమాష ఉంది ఏ ఇంద్రియం చేత ఆయనా మీకు ఒక క్లూ పట్టిస్తాను ఏ ఇంద్రియం చేత ఏ భూతం అయితే తెలియబడుతూ ఉందో ఆ భూతం నుండే ఈ ఇంద్రియం వచ్చింది అండ్ స్టే ఇప్పుడు స్పర్శ ఉంది ఊరికి అనుకుంటున్నాం లేదు శబ్దం ఉంది శబ్దం దేని లక్షణం కదా చెవిలో ఉండేటువంటి ఆకాశం కదా దాన్ని వింటూ ఉంది ఆకాశ లక్షణం కదా కాబట్టి శ్రోత్రేంద్రియము అన్నప్పుడు ఈ శ్రోత్రేంద్రియం వల్ల శబ్దం మనకు కలుగుతుంది కదా శ్రోత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏది సూక్ష్మభూతాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది కదా ఏం తెలుసుకుంటూ ఉంది ఆకాశ లక్షణాన్ని తెలుసుకుంటుంది కదా ఏ భూతం దేనినైతే తెలుసుకుంటూ ఉందో ఏ ఇంద్రియం ఏ భూతాన్నైతే తెలుసుకుంటూ ఉందో ఆ ఇంద్రియం ఆ భూతం నుంచి ఆవిర్భవించించింది అని తెలుసుకోవచ్చు యుక్తిభ్యామ్ ఇది ఇప్పుడు ఇదంతా మీ శాస్త్రంలో రమ్మంటే రాదు ప్రవచనకరత చెప్పాలి ఇదంతా వ్యాఖ్యానం చేసేవాడు చెప్పాలి అది యుక్తి యుక్తి వారి దగ్గర ఉండాలి మతి వారి దగ్గర ఉండాలి కాబట్టి ఏ విధంగా యుక్తినివ్వాలి కాబట్టి స్పర్శ ఉందయ్యా స్పర్శ అనేటువంటిది సంబంధించినటువంటిది కాబట్టి చర్మం ద్వారా స్పృశించి స్పర్శం తెలుసుకుంటూ ఉండవు గనక తద్వారా నీకు వాయువు తెలుస్తుంది గనక వాయువు నుండే త్వకు ఆవిర్భవించింది ప్రతిదంతే అగ్ని రూపము ఇలా కాబట్టి ఏ ఇంద్రియం ద్వారా ఏ భూతమైతే తెలియబడుతూ ఉందో ఆ ఇంద్రియం ఆ భూతం నుండే ఉత్పన్నమైంది అనేది వ్యక్తి ద్వారా తెలుసుకోవచ్చు ఇక శాస్త్రం ద్వారా అంటే ఇదిగో శాస్త్రం అంతా ఉంటుందిగా మన కళ్ళ ముందే కాబట్టి ఇటు శాస్త్రం ద్వారా గాని లేక యుక్తితో కానీ ఒకవేళ నాకు శాస్త్రం అవసరం లేదు అంటాడు కొందరు ఉండే వీళ్ళంతా కావాల్సినంతమంది ఉండే శాస్త్రం అవసరం లేదు శాస్త్రాన్ని ధిక్కరించేటువంటి వాళ్ళు వాళ్ళే కొన్ని సిద్ధాంతాలే ఉన్నాయి కదా పోనీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఇట్లా ఆలోచించు చూడు బై యూజింగ్ యువర్ లాజిక్ యుక్తి యుక్తిభ్యామ్ కాబట్టి యుక్తిని నువ్వు ఉపయోగించినప్పటికీ కూడాను తార్కికంగా చూచినా కూడాను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండింటి చేత నువ్వు వాటిని తెలుసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి విషయం నెక్స్ట్ ఏకాదశేంద్రియర్యుక్త శాస్త్రేణ్యవగమ్యవత్ ఇదం శబ్దోదిత జగత్ ఇక్కడ కీలకమైనటువంటి పదం కీలకమైన పదం అనేక సార్లు ఉపనిషత్వం చెప్పేటప్పుడు మీకు మార్చెప్పేవాడిని శాస్త్రంలో ఎన్నో వాక్యాలుంటాయి ప్రతి వాక్యంలో ఎన్నో పదాలు ఉంటాయి కానీ రెండు పదాలు ప్రధానమైనటువంటివి ఒకటి అహం అట్లా కన్నా ఒకటి యదం ఆ తర్వాత అహం వస్తుంది యథం ఇది అంటాడు ఫస్టు దాన్ని తెలుసుకునేవాడు ఇదం అహం రెండు అద్భుతమైన పదాలు ఈ రెండింటి యొక్క సారాంశమైన వేదాంతం అంతా ఒక మాటలో చెప్పాలండి తత్సంశేని ఇం ఏదైతే తెలుస్తూ ఉందో మనకు అహం నువ్వేదైతే ఉన్నావో నీకన్నా అది అన్యంగా లేదని తెలుసుకోవడమే వేదాంత సారాంశం అది అభేద దర్శనం అదే అద్వైత దర్శనం అద్వైతానుభూతి కాబట్టి ఇదం అనేది విచిత్రమైన పదం అహం అనేది ఒకటే అహం కాకుండా ఉన్నదంతా ఇదం బాగా అర్థం చేసుకోండి నువ్వు ఏదైనా చూసుకో నీకు తెలిసినంతా ఇదమే కాదా ఏం తెలుసా నీ చెప్పు అది ఇదం ఎందుకని ఎవరికి తెలిసిందని అడుగుతాను నేను నువ్వు ఏం తెలుసు అని చెప్పినా నేను వెంటనే నేను ఏం అడుగుతానో తెలుసా ఎవరికి తెలిసిందంటాడు నాకు తెలిసింది స్వామిజీ పో అది ఇదం ఎందుకని నువ్వు కదా నాకు తెలిసిందంట అహం జానామీ నేను తెలుసుకుంటున్నానన్ను నువ్వు దేన్ని తెలుసుకుంటున్నావు నీకన్నా అన్యమైందని తెలుసుకుంటున్నావు పో ఇదం ఇది ఇదం అంటే ఏదో కాదు ఇది దేశ్ దేశ్ దేశ్ దేశ్ ఈ ప్రపంచమంతా నీకు ఇదం నువ్వక్కడవే విలక్షణంగా ఉన్నావు అండర్స్టాండ్ ఇదం పదార్థ యొక్క అర్థం అది అందువల్ల ఈశావాస్యం సర్వం ఇదం సర్వం ఆ సర్వం ఇదంలో చేరిపోయింది చూసారా సర్వం అన్నప్పుడు ఇది అన్నప్పుడు ఇది అంటే ఇది అది కాదని అర్థం ఇదం శబ్దార్థం చూడండి ఎట్లుందో ఇది అన్నప్పుడు ఇదే కాని అది కాదు సర్వం అంటే విదితం అభిదితం తెలిసింది తెలియంది రెండు సర్వంలో జరిపోయి ఉన్నాయి అంత సర్వమైనప్పుడు ఇతం ఇది అని చెప్పేది సర్వం ఎట్ల అవుతుంది అవుతుంది ఎప్పుడో తెలుసా ఇదం సర్వమైనప్పుడు కారణం అది అంగార గ్రహంలో ఫలాన్ని ఉండి అన్నాం అనుకోండి అది ఇది కాదు అన్నాం అనుకోండి నిన్న అంగార గ్రహం దగ్గర చుట్టుపడి తీసుకెళ్తే ఇదేందు చెప్పను అంగార గ్రహం అని ఏంటది అని అంగార గ్రహం ఏది అన్నా ఇది అంటావు ంగార గ్రహం ఇది అంతేనా ఆమ్స్ట్రాంగ్ని ఎక్కించినా అదేమంటాడు ఈ చంద్రుడు అంటాడు నేను చంద్రుడు అంటాడా నేను చంద్రుడు అంటే చంద్రుడంతా మళ్ళీ కిందకి దిగాల్సి వస్తుంది ర్యాకెట్లో కుదరదు ఇది అంటాడు కాబట్టి ఎక్కడికి నీకు ఏదైతే తెలుస్తూ ఉందో అది ఇదం అవుతుంది ఇప్పుడు తెలిసింది విదితం తెలియదు ఉందనుకో అక్కడికి తీసపోతే ఇది అని చెప్పావు అనుకో అప్పుడు అది ఇదం కాబట్టి నువ్వు తప్ప అండర్స్టాండ్ నీకు నీ ముక్కు దగ్గర నుంచి ప్రపంచం ఇదం తర్వాత ముక్కును కలుపుకుంటే ముక్కు కూడా ఇదం ముక్కులో పట్టిన పరిచయం ఇదం ఎందుకో తెలుసా పరిచయం నాకుందని నువ్వు చెప్తున్నావు డాక్టర్ దగ్గర ఎందుకు వచ్చావు అంటాడు పరిసయం సార్ తగ్గలేదు సార్ కోళ్ళని వేసుకోవా ఎప్పుడు నువ్వు గుర్తించింది చెబితేనే నువ్వు ఎందుకు వచ్చావో చెబితేనే కాబట్టి పరిశమ నీకు తెలుస్తుందంటే పరిశమ ఇతం ఈ బాడీ ఇతం ఇంద్రియాలు ఇతం మనసు ఇదం బుద్ధి ఇదం చిత్తము ఇదం అజ్ఞానము అజ్ఞానం నీకుందా నీకు తెలుస్తుంది కదా అజ్ఞానం అజ్ఞానాన్ని తెలియదు అజ్ఞానం జ్ఞానాన్ని తెలుస్తుంది ఓకే ఇప్పుడు చూసారా నిన్నొక్కని వదిలిపెట్టేస్తే మిగతా ఈ ప్రపంచం అంతా ఇదం కాబట్టి ఇదం శబ్ద వాచ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ ఇదం శబ్దోదితం జగత్ లాస్ట్ వర్డ్ జగత్ ఇంత ముందు లోకే వ్యవస్థితి ఇతి ఏవం లోకే వ్యవస్థితి పదహారో శ్లోకం ఆ లోకమేంటో తెలుసా అదే జగత్ ఏంటా జగత్ ఇదం శబ్ద ఉదితం జగత్ ఇదం శబ్ద ఉదితం జగత్ ఇదం శబ్దేనా ఉదితం ఇదం శబ్దేనా జగత్ ఉదితం ఉక్తం ఉదితం ఉంది చూడండి ఆయన అది యుతం అనేది ఎట్లా తెలుస్తుందా నీకు ఇది అని నీకు గత తెలిసిందే ఇది అని ఎట్లా తెలుస్తుంది ఏకాదశేంద్రియై పదకొండు ఇంద్రియాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు మనసు నాయన మనసు అంటే అది ఒక ఉపలక్షణం ఇంకా బుద్ధి చిత్తం అహంకారం సో ఏకాదశేంద్రియై ఏకాదశ ఇంద్రియై ఎందుకంటే మనసు కూడా ఇంద్రియమే కదా అంతరింద్రియం అంతఃకరణం ఇవి బాహ్య కరణాలు కాబట్టి ఏకాదశేంద్రియ హే అన్నప్పుడు ఏకాదశేంద్రియ అంటే పదకొండు ఇంద్రియముల చేత బాహ్య అంతర ఈ లోపలు ఉండేటువంటివి అంతఃకరణం ఈ రెండింటి చేత కదా మీరు తెలుస్తుంది మొత్తం కలిసి పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఓకే దీన్ని ఏమనాలి డైరెక్ట్గా తెలుస్తున్నాయి కదా రూపాల కంటివి తెలుస్తున్నాయి కదా శబ్దాలు చెవిగిన పడుతుంది డైరెక్ట్గా కాబట్టి ఏకాదశేంద్రియై ప్రత్యక్షాది ప్రమాణై డైరెక్ట్ పర్సెప్షన్ డైరెక్ట్ పర్సెప్షన్ నే ఇంద్రియాల మనసు ద్వారా డైరెక్ట్గా తెలుసుకుంటున్నావు కాబట్టి ఏకాదశ ఇంద్రియై ఒకటి పదకొండైన ఒకవేళ అట్లా కాకపోతే యుక్త్యా ఇంకో ప్రమాణం వస్తూ ఉంది అంటే శబ్దాది మనం ఏదైతే ప్రత్యక్షాది ప్రమాణై యుక్త అనుమాన ఉపమానాది ప్రమాణై డైరెక్ట్ కాదు అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడో పొగ వస్తూ కొండల మీద ఆ పొగను చూసి మనం అగ్ని ఉంది అంటాం ఎత్ర ధూమ తత్ర తత్ర వన్ దట్ ఈస్ ఇన్ఫరెన్స్ అనుమాన ప్రమాణం సత్యం కావచ్చు కాకపోవచ్చు అక్కడి తీరా పోయి చూసిన తర్వాత అగ్ని ఉన్న చోట పొగ రావచ్చు కానీ పొగ ఉన్న చోట అగ్ని ఉండాల్సిన అవసరం లేదు అవునా తీరా అక్కడ పోతే మనసు కావచ్చు అది విరుద్ధం వైరుధ్యం అగ్ని వేడిగా ఉంటుంది మనసు చల్లగా ఉంటుంది ఎంత వైరుధ్యం చూడండి అక్కడికి పోయిన తర్వాత అది కావచ్చు మళ్ళీ దేర్ అది అనుమానం అంటే అనుమాన ప్రమాణం ఇటు పోవచ్చు అటు ప్రత్యక్షాది ప్రమాణం తెలిసినట్టే ఉన్నా లోతుకు పోతే అది కాకుండా పోతా ఉంది ఇది ప్రమాణాలు ఫెయిల్ అవడం అందువల్ల లాస్ట్ లో మనం శబ్ద ప్రమాణానికి వస్తున్నాం శాస్త్రం దగ్గరికి దేర్ ఫోర్ ప్రత్యక్షాది ప్రమాణై అనుమాన ఉపమానాది ప్రమాణి తర్వాత శాస్త్రేణ శాస్త్ర ప్రమాణై అర్థమైంది సెకండ్ లైన్కి వచ్చిన శాస్త్ర ప్రమాణ శాస్త్రేణ శాస్త్ర ప్రమాణం చేత కాబట్టి ఇంద్రియాల ద్వారా తెలిసేటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలకు ఏదైతే అందుతూ ఉందో అది అనుమాన ఉపమానాది ప్రమాణాలకు ఏదైతే అందుతూ ఉందో అది శాస్త్రం ద్వారా కూడా మనకు ఏదైతే తెలుస్తూ ఉందో అది ఇవన్నీ కూడాను యావత్ కించిత్ వీటన్నిటి తెలియబడేటువంటివి కించిత్ ఏ కొద్ది ఉండినా ఏ కొద్దీ ఉండినా ఏతత్ భవే తట్టు పక్కన పెట్టండి ఏతత్ ఏతత్ ఇవన్నీ కలిపి ఇదం ఇవన్నీ కలిపి ఇదం జగత్ శబ్ద ఉదితం అది అన్వయక్రం సరేనా కాబట్టి ఏతత్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే నీకు తెలిసేటివి నీకు తెలిసేటివి ఏవైతే ఉన్నాయో ఏతత్ జగత్ ఏతత్ జగత్ ఈ ప్రపంచమంతా ఇప్పుడు అర్థమైంది ప్రత్యక్షాది ప్రమాణాల చేత నీకు తెలిసినా అనుమాన ఉహమానాది ప్రమాణాల చేత శాస్త్రం ద్వారా నీకు బోధించినా గురువు ఇదంతా కూడా ఎక్కడైతే నీకు యావత్ కించిత్ కొద్దిగైనా సరే ఏద ఏదంతా కొద్దిగైనా సరే నీకు తెలియబడిందంటే ఏతత్ అది ఇదం శబ్దోదితం జగత్ ఇదం జగత్ శబ్దోదితం ఆ జగత్ ఏదైతే ఉందో ఇదం అనేది అదే ప్రపంచము జగత్ అది నీకు తెలియబడుతూ ఉంది ఆ జగతే శబ్దం చేత ఉదితం ఉక్తం. ఇట్లా అవగమ్యతే తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అవగమ్యత ప్రత్యక్షాది ప్రమాణాల చేత అనుమానాది ప్రమాణాల చేత శాస్త్రం చేత ఏ ప్రపంచమైతే మీకు తెలుస్తూ ఉందో అది ఎంతైనా సరే అదంతా కూడాను ఇదం ఇదం ఇదం శబ్దేన ఉదితం ఉక్తం ఇతి. క్లియర్ ఇంతకుముందు నేను చెప్పిందంతా అదే కదా నువ్వు తప్ప నీకన్నా అన్యంగా ఉండేదంత జగత్తే అది ఏ విధంగా నీకు తెలియని నువ్వు డైరెక్ట్గా నీ ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా తెలుసుకుంటావా ఏకాదశి ఇంద్రియాల ద్వారా ఓకే లేదంటావా యుక్తితో తెలుసుకుంటావా ఓకే లేదన్నా ఎవరైనా చెబితే వింటావా ఓకే లేదు శాస్త్రం చెబితే వింటావా ఓకే నీకు ఏది తెలిసినా అది నీకన్నా అన్యంగా ఉండేది ఇట్ ఈస్ నోన్ టు యూ ఇట్ ఈస్ నోన్ టు యూ యు ఆర్ నాట్ దాట్ ఇట్ ఈస్ నోన్ టు యూ అది నీకు తెలియబడుతూ వస్తుంది అది ఇదం శబ్దార్థం ఈ భూత ప్రకరణం నాయన ఇది మలపు ఇక్కడ ఈ భూత ప్రకరణం ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ శ్లోక సదద్వైతం శృతం యత్ తత్ పంచభూత వివేకత బోద్ధుం వివేకత బోద్ధం అవునా బోద్ధుం శక్యం ఏదైతే సదద్వైతము మర్చిపోబాగండి చాలా క్రిటికల్ ఇక్కడ ఏదైతే సత్ పరమేశ్వర స్వరూపం అది అద్వైతం రెండు కానిది సదద్వైతం యత్ శ్రుతం ఏదైతే నీకు వినిపించిందో ఎక్కడ వేదాంతంలో ఇంకెక్కడ వినిపించదు అది అది వినిపించేది ఉపనిషత్తుల్లోనే సదద్వైతం శృతం యత్ పంచభూత వివేకత బోధుం శక్యం ఆ పరమసత్యాన్ని ఈ పంచభూత వివేకం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది గనకనే తత భూతపంచకం ప్రవిచ్యతె అదే కదా తత ఈ కారణం చేత ఈ పంచభూత వివేకం చేస్తున్నాము అని అన్నాడు తత ఈ కారణం చేత భూతపంచకం ప్రవివిచ్యతే చక్కగా దాన్ని నీకు చెప్పబడుతూ కాబట్టి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇంపార్టెంట్ మనిషికి గుండెట్లాగో ఈ ప్రకరణ కాది సద్ సత్ అద్వైతం ఇది ఏ ఉపనిషత్తును పట్టుకొనిస్తుంది చాందోగ్యం సత్ అద్వైతం అని ఎప్పుడైతే వాడాడు ఈ పదం ఎక్కడ వాడాడు ఈ పదం వాడాడంటే చాందోక్యం సత్ ఏవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం చూసారా ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఇది సత్ చివరికి అద్వితీయం సద్ అద్వితీయం అన్న అద్వైతం అన్న ఒకటే గనక సద్ అద్వైతం యత్ తత్ పంచభూత వివేకత బోద్ధుం శక్యం తత భూతపంచకం ప్రవితే చూశారా ఇప్పుడు ఇంతవరకు వచ్చాడు కాదు ఇప్పుడు వచ్చేసాడు అసలు విషయానికి ఆయుధం జాగ్రత్తగానే బాగా ఈజీగా అర్థం అవుతుంది మీరేంపై ఇప్పుడు నేను లేదు ఈ అక్కడ ఏమిటి అక్కడ సదైవ సౌమ్య సౌమ్య నాయన అది పక్కన పెట్టేయండి సదీవ ఇదం అగ్ర ఇథం వచ్చింది ఇదం అగ్ర అగ్రే పూర్వం బిఫోర్ పూర్వం ట్రాక్ ఇదం అగ్రే సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్ జగత్ ఇప్పుడు అంటున్నాడు కదా శబ్దోదితం జగత్ ఇదం శబ్దోదితం జగత్ ఈ జగత్ అంతా ఏదైతే ఉందో ఇది ఇదం అగ్రే పూర్వం ఆసీత్ ఉండింది ఉండింది ఎట్లా సదేవా ఇప్పుడు ఏదైతే నీకు కనిపిస్తా ఉందో ఈ జగత్ ఇది ఒక్క సత్పదార్థంగానే ఉండింది అది ఎలాంటిది అది సతద్వైతంలో సత్కి ఇది డిఫరెన్స్ మనం అర్థం చేసుకోండి డెఫరెన్షన్ ఇది ఇప్పుడు ఏదైతే నీకు ప్రపంచంగా కనపడుతుందో దృశ్యమాన జగత్ కనపడుతుందో నానా రూపాలతో నానా పేర్లతో కనపడుతుందో చిత్ర విచిత్రమైనటువంటి విశేషాలతో తెలుస్తూ ఉందో ఈ జగత్ ఇదం సృష్టి ప్రాక్ పూర్వం ఇదం అగ్రే ఉన్నింది ఎట్లా ఉండింది సదేవ ఆసిత్ సదేవ ఆసిత్ సత్పదార్థంగానే ఉన్నింది ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తుంది స్వామీజీ ఈ ప్రపంచం ఉందంటున్నారు ఇది సృష్టికి ముందు కూడా ఉందంటున్నారు సృష్టికి ముందు ఈ ప్రపంచం ఉంటే ఇట్లా లేదా ఇట్లా లేదా లేదు ఎందుకని ఇక్కడ భేదం గోచరిస్తా ఉంది అక్కడ అభేదం ఉంది ఇక్కడ నామరూపాలు భేదంగా తెలుస్తూ ఉన్నాయి ఒకటి ఒకటి కాదు కానీ అక్కడ మాత్రం అభేదంగా తెలుస్తూ ఉన్నది మరి ఉందంటున్నారే ఆభేదంగా ఉంది భేదంతో లేదు అభేదంతో లేదు అయితే జగత్ ఉన్నట్లే కదా జగత్ అంటే నామరూపాలు కదా ఇవి ఉంటే ఉన్నట్టు ఇవి అక్కడ లేవు కానీ ఇది అది లేదు అక్కడ మరి ఉందంటున్నావు కదా అట్లా ఉంది ఎట్లా అభేదంగా అన్డిఫరెన్షియేటెడ్ హియర్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇక్కడ భేదంతో నామరూపాలతో తెలుస్తుంది నామరూపాలు లేకుండా ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు నేను ఊరికి నామరూపాలని అది కాదు అక్కడ లేదు ఇదం అగ్రే ఆసీత్ ఇదం అగ్రే ఇదం ఈ ప్రపంచం నీకు ఇదిగా తెలుస్తుందో శబ్దోదితం ఇదం శబ్దోదితం ఇదం ఆసీత్ సృష్టికి ముందు అలా ఉంది ఎట్లా సదేవ అంతే మరి ఆ సత్ ఏంటి దాని డెఫినేషన్ ఏకం ఏవా అద్వితీయం అది ఒక్కటే అంటే రెండవది ఉండొచ్చా ఏవకారం ఏవా అదే పోనీ అట్లాంటిది ఇంకోటి ఉండొచ్చా నో అద్వితీయం ద్వితీయం నా రెండోది లేనే అదే అద్వితీయం కాబట్టి సత్ అనేది ఏకమేవా అద్వితీయం ఇదేమో అనేకంగా కనపడుతూ ఉంది ముందు ఇది ఉన్నింది ఎట్లా ఉండింది అంటే అట్లా ఉండింది అంటే సృష్టి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది మరి ఇదే అది అనడం ఎట్లా ఇది కంట్రవర్సీ అద్వైతి కాని వాడికి కోటి జన్మలు ఎత్తినా అర్థం కాని అద్వైతి అయినటువంటి వాడికి ఈరోజు ఇంకొక అరగంటలో అర్థం చేసుకుని పూజ అంతే ఇంకేం లేదు జస్ట్ లిస్సన్ సదేవ సౌమ్యయుధం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇక్కడ ఇదం వచ్చింది ఆయన అదొకటి గుర్తు పెట్టుకోండి సదద్వైతంలో ఇదం వచ్చింది ఇక్కడ ఇదం శబ్దోదితం అంటే ఏమిటి ఇదం శబ్దేనా ఉదితం ఉక్తం జగత్ కాబట్టి ఇది అనే ఏ ప్రపంచం అయితే నీకు తెలుస్తు ఉందో తర్వాత సృష్టికి ముందు ఉన్నది ఏకమేవ అద్వితీయం సృష్టి తర్వాత నీకు కనపడతా ఉంది ఈ భేదం సృష్టిలోనే ఉంది ఈ భేద రూప సృష్టి ఏదైతే నీకు గోచరిస్తూ ఉందో అది అది ఇదం శబ్దేనా ఉదితం ఉక్తం ఇది అనేటువంటి ఒకటే ఒక పదం చేత తెలియబడుతూ ఉంది అంటే యావత్ అది కాకుండా సెకండ్ లైన్ థర్డ్ లైన్ యావత్ కించిత్ భవద్స్తి ఇదం శబ్ద వాచ్యం కించిత్ భవేదస్తి ఏదైతే కొద్దిగా ఉంది అని గనక ఈ ప్రపంచంలో నీకు తెలిసింది అంటే అది ఆడ ఏది ఉంది ఏది లేదు కాదు లేంది కూడా ఉన్నట్టు తెలియచ్చు ఉన్నది కూడా లేనట్టుగా ఉండొచ్చు అది వేరే విషయం నీకేదైనా తెలిసింది అంటే అది ఇదం శబ్ద వాచ్యం ఇదం శబ్దేనా ఉదితం యత్త్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడో చెప్పాను మీకు బ్రహ్మసూత్ర భాష్యంలో యత్ ఇదంతా గృహ్యతే బ్దా ఉచిందబ్దైన గృహ్యే తృహ్యదం శబ్దా కథం ఘటవత్ కుండలాగా ఇది అయం ఘటహ ఈ కుండ ఏ కుండ ఈ కుండ ఎందుకు ఈ కుండ అనాల్సి వచ్చింది ఆ కుండ ఈ కుండ ఆ కుండ కాబట్టి ఈ ఆ అనేది నీకన్నా అన్యంగా ఉండేది తెలుస్తూ ఉన్నాయి కనుక ఘటవత్ పరిదృశ్యమానం ఘటవత్ ఈవెన్ దేహ శరీరం ఏదైతే ఉందో భౌతిక దేహం ఇది కూడా ఘటవత పరిదృశ్యమానం కుండ నీకు ఎట్లాగైతే కనపడుతుందో ఈ శరీరం కూడా నీకు కనపడతా ఉంది ఘటద్రష్ట ఘటాద్భిన్నహ అండర్స్టాండ్ దేహద్రష్ట దేహాత్ భిన్న నీకన్నా అన్యంగా కనపడతా ఉంది కాదు అందుకని అయం ఘటహ అన్నావు ఈ కుండ నీకన్నా వేరు హండ వేరు కుండని తెలుసుకుంటా నువ్వు వేరు క్రదృశ్యమానం అట్లాగే దేహం కూడా నువ్వు చూస్తున్నావు ఘట కుండాని చూసేటువంటి వాడు ఘటాద్భిన్నహ కుండ కన్నా వాడు దేహద్రష్ట దేహాన్ని చూసేటువంటి వాడు దేహాత్ ఈ దేహం కన్నా భిన్నమైనటువంటి వాడు అందువల్ల ఇదం శరీరం కౌంతేయా పోలే చెప్పండి చూసారా పదమూడో అధ్యాయం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధియదే ఈ దేహం క్షేత్రం ఏదైతే ఉందో ఇదం క్షేత్రం ఇదం శరీరం కాబట్టి అది ఇదం అంతేగాని అహం కాదు ఎందుకని ఇదం నీకు తెలుస్తుంది దాంట్లో మార్పులు వస్తున్నాయి వికారాలు జరుగుతున్నాయి నువ్వు మారవడం లేదు దాట్స్ ద బ్యూటీ కాబట్టి యద్త్ ఇదంత గృహ్యతే తత్త్ ఇదం శబ్దార్థితం ఇదం శబ్దేనా గృహ్యతే ఇదం శబ్దార్థ ఘటవత్ అయం ఘట ఇది సరే ఇది ఇదముగా తెలుస్తుంది నీ మనసు ఆయన అహంగా తెలుస్తుందే ఎక్కడ తెలుస్తుంది తెలుసా నేనే మనసు అనుకుంటారు చూడు ఐడెంటిఫై అక్కడ వస్తుంది భావ జీవభావన వాస్తవంగా చూస్తే నా మనసు భలే కలతపడుతుందే అంటాం నీ తెలుస్తుందా నీ మనసు కలతబడుతుందనే సరిపోలే నీ మనసు కలతబడుతూ ఉంది అనేది నీకు తెలుస్తా యుదం నీ మనసు కూడా ఏదం యుదం సార్ ఏవం సప్తదశాకాభి సూక్ష్మోపాధి ఇదం శబ్దేనా ఉదితం పో స్థూలమే కాదు నీ సూక్ష్మ దేహం కూడాను ఇది అని నీకు తెలియబడుతూ ఉంది మరి నువ్వు అహం జాని నేను తెలుసుకుంటూ నేను తెలుసుకుంటూ నేను తెలుసుకునేటువంటి వాడిని అహం అది తెలియబడేటువంటిది కాబట్టి లోకమంతా ఏదైతే ఉందో ఇదం శబ్దేనా ఉత్తం ఉదితం నేను సృష్టవా దితే నామే నాస్వచర్ అది వచ్చా అక్కడికి సదేవస్వామి ఏదమక్రం ఆసీతే ఏకమేవ అద్వితీయం బ్రహ్మం కాబట్టి ఫస్ట్ ఎత్తుకోవడం అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేసేశాడు ప్రతిజ్ఞ నేను ఒక మాట ఇట్స్ అ ప్రామిస్ అన్నాను సదద్వైతం శృతం యత్ తోత వివేకత బోద్ధుం శక్యం ఇట్ ఈస్ ప్రతిజ్ఞ ఇట్స్ అ ప్రామిస్ అన్నాను దీన్ని నిరూపణ చేస్తాడు ఇప్పుడు విద్యారాయణ స్వామి శాస్త్రం విద్యారాయణస్వామింటే శాస్త్రం అని ఇప్పుడు చూసారా సదేవస్వామి ఏదు మగ్రం ఆసీదు అద్వితీయం బ్రహ్మ నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను తెలుసా చూడు శ్లోకం ఎట్లా ఉందో చూడు ఇప్పుడు ప్రమాణం చెప్తున్నాడు ఇంతకుముందు నేను చెప్పింది యుక్తితో మీకు చెప్పాను ఇదం శబ్దార్థం యుక్తితో చెప్పాను ఇప్పుడు ప్రమాణంతో చెప్తున్నాడు అయ్యా ఇదం ఇది ఇదం సర్వం ఇదంతా తెలిసింది తెలియంది అంతా ఏం తెలుసు మనకి ఏమీ తెలియదు అసలు ఏమీ తెలియదు నన్ను అడిగితే ఇదం కూడా మనకి తెలిసింది ఏమీ లేదు ఆ యుధంలో అహం చేరిపోతే అంతా తెలిసినట్టే ఉంటుంది ఏం తెలుసు చెప్పండి ఏం తెలీదు తినడం తెలుసు అది కూడా సరిగా తిన తెలియదు అందువల్ల రోగాలు వచ్చేది ఏది తెలియదు ఏదన్నా వాడు తెలిసిందని పొరపాటుంది కనుక అన్నాము ఇది అర్థమైతే కూడా సప్తగుణం వస్తుంది ఇది నాకు తెలుసు అని గనక ఎవడైనా అన్నాడు అంటే వాడిని కూర్చొని పెట్టి నా దగ్గర పిచ్చిపెట్టిస్తాను ఐదు నిమిషాల్లో వాడికి ఏం తెలియదు అప్పుడు ఆ గర్వం అంతా పోతుంది అహంకారం అంతా పోతుంది ఆయన ఎందుక తెలుసా ఊరికే అంటే మీకు కొత్త వాళ్ళకి చెప్తున్నా వీళ్ళకి చెప్పుకుంటా నేను అదేంటయ్యా అన్న మనకు అది చెట్టు స్వామి అవునా ఏం కదులుతున్నాయా ఏంటి అయ్యి ఆకులు స్వామి ఆ ఆకులు స్వామి మామిడి స్వామి వాటి రంగు ఏమిటి స్వామి ఆకుపచ్చ స్వామి చూసారు ఇంతవరకు చెప్తా వస్తున్నాడు మరి ఆకుపచ్చగానే ఎందుకుంది స్వామి క్లోజ్ డోర్స్ క్లోజ్ ఇంకలేదు అప్పుడు మన ఇంటి చూస్తుంటాడు గిరానిలాగా ఎందుకంటే ఇప్పుడు ఆకు ఆకుపచ్చగా ఉంది కనుక అది ఆకుపచ్చ అన్నామంతే అసలు ఆకు పచ్చగాదు రంగు ఆకుపచ్చగా ఉంది ఆకు పచ్చగా ఉంది పచ్చగా ఆకు ఎందుకు ఉంది అన్నామనుకోండి వాటిని స్టూడెంట్ తప్ప ఇంకోటి చెప్పలేడు అద్వైతాన్ని ఎట్లాగైతే మొచ్చదామో స్టూడెంట్స్ చెప్పగలుగుతావు ఆకు పచ్చగా ఉంది అనేదాన్ని బాటనిస్ట్ చెప్పగలరా కానీ ఇంకోటి చెప్పే అవకాశం లేదు ఎందుకని ఆకు అసలు పచ్చగా లేదు చూడండి ఎంత విచిత్రమో ఆకు ఒక రంగు లేదు అది క్లోరోఫిల్ యాక్షన్ కాబట్టి అది క్లోరోఫిల్ అనేది ఒకటి దానివల్ల ఆకు పచ్చగా కనపడుతుంది అని అంటే వినేవాడికి ఎందుకంటే అదే ఎక్కువ విని ఉండడు కనుక దేనిఫర్ వాడు స్టూడెంట్ అయ్యి ఉండాలి వృక్షశాస్త్రం చదివి ఉండాలి అప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఇంక ఇంతే అన్ని ఇవన్నీ ఇంతేనాయన ఏదైనా నాకు తెలుసని చెప్పమానండి అవన్నయన వాడు తెలుసనగానే మనం సిద్ధమైపోతాం ఇంక వాడి మీద ప్రశ్నల వర్షం ఎంతవరకు వాడు నాకు తెలియదు అన్నంత వరకు ఏం తెలుసా చెప్పమానండి ఫ్యామిలీ తెలుసా ఏమి స్తంభాలని లడిపోయారు లే తెలీదు భర్త భార్యకి తెలీదు భార్య భర్త తెలియదు భార్య ఎంత తెచ్చిందో ఈ అమ్మగారింటి నుంచి తెలుసు భర్తకి భర్త ఏలాంటి వాడు ఊహించుకుంటుంటాడు అసలు వీళ్ళ ఈవిడ గురించి అతనికి ఇది లేదు అతన్ని గురించి ఈవిడ ఇది లేదు ఎవరిని గురించి అయితే ఎవరికైతే తెలియదు వాళ్ళు ఇద్దరిని కలిపి భార్యాభర్తలు అంటారు వాళ్ళు చేసే సంసారం అది ఇంకేమీ లేదు యథార్థం చెప్తున్నాను మీకు దానికి ఎవరు స్వామి సాక్ష్యం ప్రమాణం ఏంటి నేనే ఇంకో ప్రమాణమే లేదు స్వప్రమాణం సొగతా ప్రమాణ కారణం ఏంటో తెలుసా వాడికి వాడే అర్థం కాడు దిస్ ఇస్ ద బ్యూటీ కారణం ఇప్పుడు ఉన్నట్టు అదే అంటాడు నేను ఆ పని ఎందుకు చేశానో తెలియడం లేదండి అరే చేసింది నువ్వు ఆ పని నేను ఎందుకు చేశానో తెలియడం లేదు ఇది నేను హిల్ట్ అండ్ హర్ట్ ఇక్కడ మనిషి బాధపడుతుంటాడు అలా చేయకుండా ఉంటే బాగుండేది మరి చేసింది నువ్వే కదా ఎందుకు చేశావు అదే ఎందుకు చేశానో తెలియడం లేదు భావ వికారాహ సత్వగుణం వచ్చినప్పుడు ఏం చేస్తావో రజగుణం వచ్చినప్పుడు ఏం చేస్తావు తమగుణం వచ్చినప్పుడు ఏం చేస్తావు ఆ గుణత్రయ విభాగం నీకు తెలియదు గనక ఏ గుణం రెచ్చగొడతా ఉంటే ఆ విధంగా పోతా ఉంటే ఆ తర్వాత పరిణామాలు వచ్చినప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు ఇలా ఎందుకు చేశాను ఇలా ఎందుకు జరిగింది నా జీవితంలో అని మనిషి దుఃఖపడతా ఉంటాడు కారణం చేసింది తానే ఎందుకు చేశాడో తెలియదు తను ఏది చేస్తున్నాడో అది తనకు తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నాడు అది అర్థం కానప్పుడు అది ఇంకోరికి అర్థమైంది కాబట్టి ఏది తెలియదు అంటున్నాను నేను తెలిసేది కొద్దీ ఏం తెలుసు నేను భూ అంతా ఏమేమి ఉండదు తెలుసా ఏ దేనికైనా సముద్రంలో పోతే ఇంకా ఎంక్వైరీస్ జరగతానే దాన్ని ఇది పరిశోధన జరగతానే ఉంది మెడికల్ సైన్స్ పరిశోధన జరుగుతూనే ఉంది వృక్ష శాస్త్రం పరిశోధన జరుగుతానే ప్రతిదీ రాళ్ళు పరిశోధన జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ చూసినా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయంటే పరిపూర్ణత రాలేదు కదా పరిపూర్ణత వచ్చిన తర్వాత పరిశోధన ఎందుకు కొనసాగుతుంది మరి పరిపూర్ణత రాలేదంటే ఏమిటి ఇంకా తెలియలేదు తెలియంది ఇంకా చాలా ఉంది కొంత తెలిసింది తెలియంది చాలా ఉంది తెలిసింది కొంత తెలియంది అంత ఇది నడుస్తా ఉండేది కాబట్టిమోడు ప్రమాణం ఇస్తున్నాడు ఇదం సర్వం ఇదంతా కూడా ఇది ఇది ఇది అని ఏదైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో ఆయన చివరిలో సృష్టి సృష్టి ఆ సంధ్య చూసుకుంటారండి పురా సృష్టి ఏకం ఏవా అద్వితీయకం అద్వితీయం అని అర్థం అద్వితీయకం ఓకే ఇదం సర్వం చూసారా ఇప్పుడు ఇదం ఈ సమస్తము సదేవ సౌమ్య ఇదం ఇదం సర్వం అగ్రే పురా ప్రాక్ బిఫోర్ అంటే దేనికి ముందండి సృష్టి ప్రాక్ ఇదం సర్వం ఏకం ఏవా అద్వితీయం అది ఒక్కటి సత్పదార్థంగానే ఉండింది అదే ఉండింది ఏవా ఏవకారం అద్వితీయం రెండవది మాత్రం లేనే లేదు ఈ జగత్తు రాకముందు అంటే ఎన్ని సృష్టికి ముందు ఆ సత్పదార్థం ఒక్కటే పరమేశ్వరుడే రెండవదే లేనే లేదు మరి ఈ సృష్టి అయితే వచ్చిన బాధ జ్ఞాపకం పెట్టుకోరు లేకుండా వస్తేనే కదా సృష్టి ఎన్నిసార్లు చెప్పాను మీకు ఉన్నది వస్తే ఏం సృష్టి లేకుండా వస్తేనే సృష్టి కాబట్టి అది లేకుండా ఉండాలి లేందంటే అభావం లేనిది ఎట్లా నెక్స్ట్ ఉన్నదే వచ్చి ఉండాలి అదే ఇది అదే ఇది అక్కడ అభేదంగా గోచరిస్తా ఉంది ఇక్కడ క్లియర్ చేస్తా మీకేమి డౌట్ రా నేను ఇది ఏకమేవ అద్వితీయకం సదేవ ఆసీత్ సదేవ ఆసీ సదేవ ఆసీ చూడండి సెంటెన్స్ సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ సదేవ ఆసీ నామ రూపే ఆ సత్పదార్థములో అదొక్కటే ఉన్నది కదా సృష్టికి ముందు దాంట్లో నామ రూపం నాస్థాం నామరూపాలు అనేటువంటివి లేవు నామరూప వివర్జితంగా నామరూపరహితంగా ఆ సత్పదార్థం ఏకం ఏవా అద్వితీయంగా శోభిస్తూ ఉంది ఇది నాస్థాం ఇది ఆరుణేర్వచరుణే ఇది ఆరుణే ఆ ఆగాదు ఆ ఆరుణేర్వచ ఆరుణేహే వచహ ఆరుణేహే అంటే అరుణి ఉద్ధాలకుడు ఇంకేం లేదు ఈ ఆయన పేరు ఇప్పుడు ఆరుణి అని మనకు అర్థమవుతుంది ఎందుకు ఆరుణి అని అంటున్నాడు అంటే ఉద్ధాలకంటే సరిపోద్ది వాళ్ళ ఫాదర్ని కూడా చెప్తున్నాడు ఇంత ఇంకేం ట్రెడిషన్ వీళ్ళ ఫాదర్ పేరు అరుణ అరుణస్య అపత్యం అరుణాసు సం అరుణాసు సన్ అపథ్యం అంటే కుమారుడు అరుణస్య మీరు అపథ్యం అని బాకండి అపథ్యం తాకు యావత్తు సరేనా అరుణస్య అపథ్యం ఆరుణ ఆరుణేహే వచ కాబట్టి ఆ ఆరుని చేత చెప్పబడింది ఆ ఆరుని ఎవరు అరుణుని యొక్క కుమారుడు ఆయన ఎవడండి ఉద్దలక మహర్షి అది ఆరుణి అంటే ఉద్దాలక మహర్షి ఉద్దాలక ఆరుణి అని కూడా అంటారు ఆయన్ని ఏమి ఆరుణేర్ వచ ఎక్కడ చెప్పాడేనా అదే అదే శ్వేతకేతు సామవే అదే మన సామవేదములో చాందోగ్య ఉపనిషత్తులో ఈ ఉద్దాలక మహర్షి శ్వేతకేతుకు చెప్పినటువంటి విషయము సృష్టిని గురించి చెబుతూ నాయన సదైవ సౌమ్య ఇదగ్రాసీ సదైవ శ్వేతకేత ఇదం అగ్ర ఆసీతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పాడు చూసారా అక్కడ నామరూపాలు లేనిటువంటి ప్రపంచం మాత్రమే ఉండింది అది ఎట్లాంటిది అది నాయనా నామ నామరూపంచం నామరూపాలు లేనిటువంటి సత్ అది అవునా ఎట్లాంటిది అది అదో సెకండ్ లైను ఏకమేవా అద్వితీయం ఇప్పుడు దాంట్లో ఆ వాక్యంలో ఎన్ని ఉన్నాయి పదాలు ఏకం ఏవా ah uh, advitiyam mudh padal unday kada now vidyaranya explains the meaning of the three words respectively ekam eva advitiyam by showing the possible types of differences through examples త్రీ ఎగ్జాంపుల్స్ ఏకం ఏవ అద్వితీయం మూడు కదా అదేమో భేదరహితం అభేదం ఇక్కడ భేదాలు ఉండవు కదా భేదాలు ఉండినప్పటికీ కూడాను ఇదం జగత్ తదేవ అవునా మరి ఇక్కడ భేదాలు ఉన్నాయి కదా అది భేదరహితం కదా ఎన్ని భేదాలు ఉన్నాయి అక్కడ మూడు చెప్పాడు చూడు లేదా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది పండితులకు కూడా అర్థం కాని విషయం ఏకం ఏవా అద్వితీయం మూడెందుకు వాడాడు తెలుసా భేదాలు భేదత్రయం మూడు భేదాలు ఉంటాయి ఈ మూడు భేదాలు కూడాను అక్కడ లేవు అని చెప్పడానికి ఒక భేదాన్ని నివారించడానికి ఏకం ఇంకొక భేదాన్ని తొలగించడానికి ఏవం ఇంకొక భేదాన్ని తొలగించడానికి అద్వితీయం స్వగత భేదం స్వజాతీయ భేదం కమా వృక్షస్ భేదుష్ వృక్షాంతరాదిగో ఇప్పుడు ఆ మూడు ఇదిగో యుక్త శ్లోకంలోనే ఈ గివ్స్ ది మీనింగ్ ఆఫ్ ది త్రీ వర్డ్స్ ఏకం ఏ అద్వితీయం వృక్ష ఒకే వృక్షంలో వృక్ష సింగులర్ స్వన్ వృక్షే అదే వృక్షంలో చెట్టులో భేద అస్తి స్వస్మిన్ వృక్షే భేద అస్తి లేదా ఎట్లా ఉంది ఉంది భేద అస్తి అంటే ఉందని అర్థం ఇది వృక్షభేద స్వగత భేద ఎందుకని స్వస్మి వృక్షే వృక్షం ఒకటే ఆ వృక్షంలోనే స్వస్మిను వృక్షే భేద అస్తి భేదం ఉంది ఎట్లాగండి పత్రపుష్ప ఫలాదిహి అది పత్రాణి ఆకులున్నాయా లేవా పుష్పాణి పువ్వులున్నాయా లేవా ఫలాని ఫలాలున్నాయా లేవా ఫ్రూట్స్ కాబట్టి వృక్షం ఒకటే అయినా దాంట్లో ఆకులు వేరుగా ఉన్నాయి పుష్పాలు వేరుగా ఉన్నాయి ఆకు పుష్పం కాదు పుష్పం పండు కాదు పండుగ తయారవు పుష్పం అదే ఆకులు రాలిన తర్వాత రేకులు బట్ ఇవన్నీ వేరు పుష్పాలన్నీ వేరు పువ్వులన్నీ వేరు కాయలన్నీ వేరు పండ్లన్నీ వేరు ఇంకా ఉన్నాయి శాఖాహా కొమ్మలున్నాయి బ్రాంచెస్ ఉపశాఖ వాటిలో మళ్ళీ రెమ్మలున్నాయి ఇవన్నీ వేరు కదా ఇదంతా కలిసి వృక్షం ఉన్నా కాదా వీటిలో భేదం ఉందా లేదా ఇది స్వగత భేదం క్లియర్ ృక్షత్రుష్ప ఫది కాబట్టి వృక్ష విషయంలో ఈ విధంగా భేదాలు ఉన్నాయి ఇది స్వగత భేదం అండర్స్టాండ్ దిస్ ఇస్ స్వగత భేదం వృక్షాంతరాత్ సీయ వృక్షాంతరాత్ సజాతీయ భేద అస్తి అస్తి వృక్షాంతరాత్ వృక్షజాతంతా ఒకటే వృక్షజాతంతా ఒకటే దీంట్లో సజాతీయ భేదం రెండు రకాలు ఇది మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవాలి వృక్షం ఒకటే సజాతీయ అంటే వృక్షజాతి జంతు జాతి మళ్ళీ వేరే అది విజాతీయం అయిపోతుంది సజాతి వృక్షజాతిలోనే వృక్షజాతిలో రెండు రకాలు ఇప్పుడు ఒక వృక్షంలో నుండే భేదాన్ని స్వగత భేదం అన్నాం కదా ఒకే వృక్షంలో వేరే వేరే భేదాలు కూడా కనపడతాయి బాగా ఆలోచిస్తే దేశ అవచ్ఛిన్న ఏతత్ దేశ అవచ్ఛిన్న వృక్ష తద్దేశ విశిష్ట ఏతత్ దేశ విశిష్ట వృక్షం ఒకటే ఇప్పుడు మామిడి చెట్టు నాయనా మీ ఇంట్లో ఉండే మామిడి చెట్టు మా ఇంట్లో ఉండే మామిడి చెట్టు చెట్టు ఒకటే మళ్ళీ మామిడి చెట్టు ఒకటే ఇక రెండుగా లేవు కాబట్టి చెట్టు ఒకటే అయినప్పటికీ కూడాను మీ ఇంట్లో ఒక వేప చెట్టు ఉంది నింబహ మా ఇంట్లో కూడా వేప చెట్టు ఉంది నింబ కానీ మీ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది మా ఇంట్లో చిన్న చెట్టు ఉంది ఈ జుట్టు తమాషా పెద్ద చిన్న భేదం మీ ఇళ్ళు మా ఇల్లు దేశం భేదం కాబట్టి ఒక చెట్టు ఒక చెట్టు లేదు కానీ ఇదంతా కలిపి వేప ఇదంత కలిపి వేప అది కదలి అది అరటి చెట్టు చూసారా ఈ విధంగా ఉంటుంది అట్లాగే ఏ దేని దగ్గరకు పోతే అట్లా జంబీరహ కదిలీ వృక్షం అరటి చెట్టు మరి అట్లా పోయినామనుకోండి అది జంబీర హండీ జంబీరహండి అంటే నిమ్మ జంబు అంటే మారేడు అర్థమవుతుంది కాబట్టి వృక్షాలు పేర్లు మారుతూ ఉన్నాయి నేరేడు నేరేడు ఐ మీన్ జంబు అంటే నేరేడు ఇప్పుడు అందువల్ల జంబూ ఫలం అంటాం నేరేడు పడని జంబూ ఫలం సో అన్ని వృక్షాలైనా ఒక వృక్షం మరొకటి రాదు ఒకే వృక్షం కూడాను వేప వృక్షమే అక్కడుండే వృక్షం వేరు అంటే ఒక దేశంలో ఉండే వృక్షం ఇంకో దేశంలో ఉండే వృక్షం ఒక దేశంలో ఉండే వేప చెట్టు పడిపోతే అన్ని వేప చెట్టు పడిపోవు ఇది పది అడుగులుంటే అన్ని వేప చెట్లు పది అడుగులు ఉండాలని లేదు ఇది పది అడుగులు ఉంది అది యాభై అడుగులు ఉంది పెద్దది బృహద్ృక్షం చూసారా ఒకే చెట్టులో భేదాలు ఇది సజాతీయ భేదం ఒకే చెట్టులో ఫలము పుష్పము శాఖలు పత్రము ఇట్లా భేదాలు అది కూడా ఎస్ అది ఇవన్నీ స్వగత భేదాలు వృక్షాంతరాత్ విజాతీయ వృక్షాంతరాత్ అంటే సజాతీయం చూసాం ఇంతకుముందు వృక్షాంతరాత్ అంటే ఆ వృక్షం కాకుండా విజాతీయంగా ఉంటాయి అంటే ఇప్పుడు వృక్షజాతి ఒకటి అదే మేకం చూచామనుకోడు అది జంతు జాతి వృక్షజాతి జంతు జాతి కాదు మనుష్య జాతి మానవులు వేరే కాబట్టి జాతులు భేదం ఉంది కాబట్టి ఒకే వృక్షము అనేక వృక్షాలతో అట్లాంటి వృక్షాలతోనే విభేదిస్తూ ఉండడం కానీ లేక ఒకే వృక్షంలో భేదాలు ఉండడం కానీ స్వగత భేదము కాబట్టి వృక్షము అన్నప్పుడు నది అన్నప్పుడు నది వృక్షం కాదు సరేనా అట్లా చూసినప్పుడు అది స్వగత భేదం తనలోనే ఉండేది సజాతీయ భేదం తన తన వృక్షాల్లోనే ఉండే భేదం విజాతీయ భేదం అసలు వృక్షమే కాకుండా ఎట్లాగండి శిలాదితహ శిలా ఆదితహ రాళ్ళు మొదలైనటువంటివి కాబట్టి వృక్షం రాయి కాదు రాయి వృక్షం కాదు రాయిలో కూడా రాయి ఇటుకు రాయి కాదు ఇటుకు రాయి ఆ రాయి కాదు అర్థం వస్తుంది కాబట్టి స్వగత భేదం సజాతీయ భేదం విజాతీయ భేదం ఈ మూడు భేదాలు కూడాను ఎక్కడ ఉన్నాయి సృష్టికి ముందున్నాయా ఎందుకని లేవు అద్వితీయం ఏకం ఏ కదా ఆ తర్వాత నామరూపాలు వచ్చిన తర్వాతే కదా ఇది వృక్షానికి ఒకరు రూపం వచ్చి నామం వచ్చిన తర్వాతే ఇది ఆల్ రైట్ కాబట్టి ఇది విజాతీయ భేదం ఈ మూడు కూడా అక్కడ లేవు సృష్టి వచ్చిన తర్వాతే ఇవి మనకు కనపడుతూ ఉన్నాయి సృష్టికి ముందు అద్వితీయం ఉంది మరి అయ్యా సదేవ సౌమ్య యుదం అగ్ర ఆసీత్ ఏకమేవ ఇధం అగ్రే ఆసీత్ అన్నావు కదా ఇది అక్కడ ఉందని ఇదంతయా గృహ్యతే ఎత్తత్ తధం శబ్దోదితం ఇదం శబ్దేనా ఉక్తం ఇది అక్కడ ఉంది అని ఇది అక్కడ ఉన్నట్టే కదా లేనట్టు కాదు కదా ఇది అక్కడ ఉంటే ఇక్కడ నామరూపాలు ఉన్నాయి కనుక ఇవి కూడా అక్కడ ఉండట్టే కదా ఇది అక్కడ ఉంది కానీ నామరూపాలు అక్కడ లేవు ఏ బాథ ఇదేంటయ్యా ఇది అక్కడ ఉండదంటావు ఇదంటేనే నామరూపాలు ఉంటేనే కదా ఇదం శబ్దైన ఉదితాం ఇది లాజిక్ మరి ఇదేమో అక్కడ ఉంది అంటావు ఇదం అగ్రే ఆశీతంటావు కానీ నామరూపాలు లేవంటావు ఎట్లా ఎట్లా లేవో చెబుతాను వీను ఈ భేదాలు లేవంటున్నాను కానీ ఇది ఉందంటున్నాను భేదాలు లేకుండా ఉంది అభేదంగా భేదాలు ఉంటే జగత్ అభేదంగా ఉంటే సత్ వీటిల్లో భేదాలు తీసేస్తాను అప్పుడు ఏమిగతుంది సత ఏవాసి జగత్ ప్రాక్ సదేవాసి ఎట్లా తీస్తావా ఏంటిది తీసి ఏంటిది ఇదిగో తదా సద్వస్తు భేద త్రయం ప్రాప్తం నివార్య ఐక్యావధారణద్వైత ప్రతిషేధి క్రమాత్ వండర్ఫుల్ ఇప్పుడు చూడండి ఎట్లా రిమూవ్ చేస్తూ ఉండడో ఈ మూడు భేదాలు ఇది ఉంది కాని భేదరహితంగా ఉంది అభేదంగా ఉంది అంటే భేదాలు లేవు ఇది ఉన్నప్పుడు దీంట్లో ఉండే భేదాలు అక్కడ ఉండాలి అక్కడ భేదాలు ఎట్లాగా లేకుండా చేస్తావు నువ్వు తధా ఇంతకుముందు ఎట్లాగైతే చూచాము పూర్వ శ్లోకంలో అట్లాగే తద్వస్తున తద్వస్తున ఏది సద్వస్తున ఏది ఏకమే అద్వితీయం ఆ వస్తువు ఏ పరబ్రహ్మం ఉందో దాంట్లో ప్రాప్తం భేదత్రయం ఏదైతే మనకు తెలుస్తు ఉందో వాంట్లో ఈ మూడు భేదాలు ఎట్లాగైతే ప్రాప్తించావో అట్లాగే దాంట్లో కూడా భేదాలు ఉన్నాయి అనుకుంటావేమో నువ్వు దాని నివార్యతే దాన్ని తొలగించడం కోసంగా ఇక్కడ మూడు భేదాలు కాదు మూడు పదాలు వాడుతున్నా ఐక్యావధారణాద్వైత సరేనా ద్వైత ప్రతిషేధై అక్కడికి మొదటిది ఐక్య చెప్పండి ఏకమే అద్వితీయంలో ఎక్కడ ఉందో ఇది ఏక ఐక్య ఏక ఏకం తర్వాత అవధారణ మీరా కొండ గుర్తులు దీని పక్కన అది వచ్చింది కనుక రెండోది అదే ఉంటుంది సరే కానీ అట్లాగే అవధారణం ఏవకారం ఏవ ఐక్య ఏకం అవధారణ ఏవం ఏక ఏవ ద్వైత రెండు అద్వైతం కాదు ద్వైత రెండు ప్రతిషేధై దాన్ని నిషేధించడం అంటే అద్వైతం ఏకం ఏవా అద్వితీయం ఆ మూడు పదాలు వాడడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అర్థమైందా మీకు ఏకం వాడచ్చు ఏవా వాడచ్చు లేక అద్వితీయం వాడచ్చు ఏకం ఏవా అద్వితీయం అనడంలో ఏమిటంటే స్వగత భేదం ఉంద గనక ఆ ఏక శబ్దంతో స్వగత భేదాన్ని కొట్టేస్తున్నాడు ఏవా అనే శబ్దంతో సజాతీయ భేదాన్ని కొట్టేస్తున్నాడు అట్లాగే అద్వితీయం దాంట్లో ద్వైత ప్రతిషేధహ ద్వైతాన్ని సంపూర్ణంగా నిర్మూలించి పడేస్తున్నాడు అంతే రెండో వస్తువే లేదు నామరూపాలు ఉండేందుకు అవకాశం లేదని ఆ మూడు ప్రతిషేధై కాబట్టి ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధై త్రిభిహి త్రిభిహి త్రిభిహి పదై అంటే మూడు పదాల చేత ఏది ఏకం ఏం అద్వితీయం త్రిభి పదై అంటే శబ్దై ఈ మూడు శబ్దాల చేత ద్వైతం లేకుండా అంతకుముందు ఇది అద్వైతంగానే అభేదంగానే ఉండింది సృష్టికి ముందు అనేది ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంది ఐక్య ఏకం అంటే ఏకత్వము తెలిపేటువంటిది ఏకం ఉండేది అది ఒక్కటే రెండవది లేదు ఇప్పుడు ఇది వచ్చినా కూడా అదే ఉండేది ఇది కాదు ఏవం అవధారణ అంటే అదే అని నిర్ధారించడం దీనిని శాస్త్రంలో స్థూన ఖనన న్యాయం అంటారు స్థూనాని ఖనానియాయ అంటే ఒక ఇప్పుడు మనం చూడండి అయినా ఒక మేకు దించుతాం కదా ఓ స్తంభం నాటుతాము ఓ పందిరి వేస్తాం అనుకుంటాం అట్లా కర్ర నాటుతామా మన గుంతు తీస్తాం అది స్థూణ ఖనాన్ని న్యాయం దాన్ని ఖననం చేయడం తీసిన తర్వాత స్తంభం కోసం స్థూణం దాన్ని వేస్తాం అట్లా వేసిన తర్వాత లోపలికి బాగా కొట్టి మట్టి గిట్టి వేసి రాళ్ళ గీళ్ళు వేసి దాన్ని స్థిరం చేస్తాం కదా అప్పుడు పని చేస్తాడు లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఏంటది అంటే ఇంకా కొట్ట ఓకేనా అది అది స్థూల ఖనన న్యాయం స్థూలం నాటిన తర్వాత దాన్ని ఖననం చేసిన తర్వాత అది సరిగా ఉందా లేదా అని చూడడం దట్ ఈజ్ ఏవ కాలం ఐ అవధారణ కాబట్టి ఒకటేనే నిర్ణయం కావడం ఏకం ఏవ ఏవకారం ఏంటైతే ఉందో స్థూనకరణ న్యాయంతో దాన్ని నిర్ధారించేదే ఏవకారం ఆ ఏకం అనేటువంటి దాన్ని నిర్ధారణ చేయడం ఇక మూడవ దండుల ద్వైత ప్రతిషేధ ఆ ద్వితీయం లేనే లేదు సత్యం బ్రహ్మ వస్తుత్వాత్ అది ఏకం స్థూలకరణాది న్యాయనా ఏవం ఇక మూడవది ద్వైత ప్రపంచ ప్రతిషేధం ఇది యుక్త ఇప్పుడు అర్థమైంది ఆయన ఉండేది ఒకటే ఇప్పుడు సదేవ పరమాత్మ ఒక్కడే జగత్తుగా వచ్చినా కూడాను ఎవ యమాని భూతాన్ని జాయంతే రెండో చోట నుంచి రావడానికి అవకాశం లేదు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీరు చెప్పేది నేను చెప్పేది ఏంటంటే స్వామీజీ దీంట్లో కార్యములో నామరూపాలు ఉన్నాయి గనక ఇదే అక్కడ ఉండింది గనక ఈ నామరూపాలు అక్కడ ఉండాలి దీన్నే ఇటు తిప్పి ఆలోచిస్తే కార్యం నుంచి కారణం పుట్టిందే కారణం నుంచి కార్యం పుట్టిందే ఎన్నప్ప ఇది కార్యం నుంచిదా కారణం పుట్టునా కారణం నుంచిదా కార్యం పుట్టును కారణం లక్షణములుదా కార్యములో ఉండవలే కార్య లక్షణాలు కారణంలో ఎట్లా ఉండను రొంబ మోసం వాళ్ళు చూసేది ఆ కోణం మనం చూసేది ఈ కోణం ఎప్పుడైతే సదివాసై కారణం కార్యం వస్తే నాకు పదిగా కనపడ్డా నాకు ఏమన్నా కేటరక్ట్ ఉందేమో నేను చూసుకోవాలి అంతే తప్ప దాని నుండి వచ్చినప్పుడు దాని లక్షణాలు రావాలి కానీ ఇంకోటి వచ్చేందుకు అవకాశం లేదు అది సత్తు కదా ఇది సత్తే మరి ఇది ఎక్కడ ఉండిందా అప్పుడు అక్కడే ఉంది అంటే వీటితో ఉండిందా లే అట్లాగే ఉంది మట్టి పాత్రలు తయ ఇది మనకి వ్యవహారం ఒకటి ఆలోచించండి కుండలన్నీ తయారు కాకముందు మట్టి ఉండెను కుండలు అనేక రూపాల్లో ఉండినా మట్టి ఒక్కటే ఈ కొండలు తయారు కాకముందు కొండలన్నీ మట్టిగా ఉండెను కొండలు తయారైన తర్వాత కూడాను నీకు అనేక కొండలుగా అనిపించిన కొండలన్నింటిలో ఉన్నది మా యొక్క ఆకరు సింపుల్ నాయనా ఈసారి ఆలోచించుకొని రండి నీకు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్విస్తూ చెప్పినా నా దృష్టి ఎక్కడుందో మీకు అర్థమవుతా ఉంది నా దృష్టి అంటే మహర్షి విద్యార్జి స్వామి దృష్టి మనము ఈ ప్రపంచంలో భగవంతుని తప్ప రెండవది మన కళ్ళు చూడకూడదు రెండవది మన చెవులు వినకూడదు మన మనసులో రెండవది కట్టకూడదు ఓ పూర్ణమదూర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి శాంతి